గుడ్ మార్నింగ్ ఎస్టర్డే మీరు రామకృష్ణ మఠలం ఇంకెక్కడెక్కడికో వెళ్లారనుకుంటా ఎక్కడికి వెళ్లారు బోల్కొండ ఫోర్ట్ సాలార్జన్ మ్యూజియం చూడలేదా హైదరాబాదుకు కొత్త అయిన వాళ్ళు అంటే టైం చాలేదండి నిన్న చాలేదు ఆరో తారీఖు వెళ్లేలోపు ఓ రోజు వీలు చేసుకుని సాలార్జన్ మ్యూజియం చూడండి షూ డోంట్ సి సాలార్జంగ్ మ్యూజియం యూ ఆర్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ అందుకని చెప్తున్నా ఒక కోట ఓ చోటు ఉంటుంది ఏ కోట గొప్పతనం ఆ కోటనే ప్రతి కోటకు చరిత్ర ఉంటుంది అలాంటి కోటలు మనకు ఓ యాభయో దొరుకుతాయి మనకి సాలార్జంగ్ మ్యూజియం మళ్లీ మీకు ఇంకొకటి దొరకదు అందుకోసం అని చెప్పారు లాస్ట్ అంటే మొన్నటి రోజు నా సెషన్ బహుశా నచ్చింది అని అనుకుంటున్నాను టాపిక్ లో కాస్త కొ దమ్ టాపిక్ ఒక రకంగా బికమింగ్ ఏ బెటర్ టీ అని ఇవాటి టక్ ఏమో ఒకరంగా డ టాపిక్ డ్రై అంటే వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ అని అమ్మా అనిపిస్తుంది ముందు నాకు చేతనైనట్టు నేను ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాకపోతే లాస్ట్ టైం నేను చెప్పినట్టు ముందు మీరు యూ హెవ్ ట్యూన్ యువర్ మైండ్ అసలు ఈ టాపిక్ ఏమిటి మనకెందుకు అవసరమా అనేటువంటి దాని గురించి మనకు స్పష్టత కనుక ఉన్నట్ైతే దెన్ విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ ది ప్రోగ్రామ్ అదర్వైజ్ ఇది నాకెందుకు ఏదో రెండు ప్రోగ్రామ్లు మూడు ప్రోగ్రామ్లు అటెండ్ చేస్తే అదేదో ప్రమోషన్ కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వచ్చాం కానీ లేకుండా మేము ఈ ప్రోగ్రామ్ కి ఈ తలనొప్పి మాకెందుకు ఎందుకు వింటాం మేము ఎందుకు వినాలి ఇలాంటి అనుమానాలన్నింటినీ మనసులోంచి పక్కకు పెట్టేసాయి నన్ను ఒక స్లైడ్ లో అన్లర్నింగ్ రీలెర్నింగ్ అని చెప్పా ఒక్కొక్క ఫ్రేజ్ కి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఒక్కొక్క బరువు ఉంటుంది కాంటెక్చువల్ గా ఆ బరువు మనకు స్పష్టమవుతుంది అన్లెర్నింగ్ అంటే ఏమిటి మనం ఇంతవరకు నేర్చుకున్నా తప్పనే అర్థం కాదు ఏదో కాంటెక్స్ట్ నేర్చుకున్నాం దాని సరియైన కాంటెక్ట్ లో మనం అర్థం చేసుకోగలగాలి అందుకని పాత బరువులు పక్క కట్టు పెట్టేస్తే అప్పుడు రీ లెర్నింగ్ తేలికవుతుంది ఆ రీ లెర్నింగ్ మనకు కాన్ఫిడెన్స్ చేస్తుంది కొత్త కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఇప్పుడు మీరే బీఎస్సీ నో ఏదో చదువుతూ తర్వాత ఎంఎస్సీ చేసి లెక్చరర్ అవుతాను అన్న నమ్మకంతో చదివండకపోవచ్చు ఏదో బీఎస్సీ చేయమన్నా చేసిన చూద్దాం తర్వాత ఏమవుతుందో అని ఆ తర్వాత ఎంఎస్సీ చేశారు ఎంఎస్సీ చేసినప్పుడు ఏమైంది కొంచెం స్పష్టత ఏర్పడింది బీఎస్సీ తర్వాత మేబీ ఐక్ టు టు జాయిన్ జీవితం ప్రొఫెషన్ ఎంఎస్సీ కూడా అయిపోయింది రమ్స్జి అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే టీచింగ్ ప్రొఫెషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అసలు నేను పాఠం చెప్పాల్సి వస్తుందని అనుకుంటే ఇంకొంచెం బాగా చదివి ఉండేవాళ్లం కదా అని అనిపిస్తుంది మీకు అనిపించిందో లేదో గాని నాకు మాత్రం చాలా సార్లు అనిపించింది చదివాం రాశాం నిజానికి అసలు పాఠం చెప్పాల్సి వస్తుందన్న ఛాస ముందు నుంచి కనుకున్నట్టు అయితే ఇంకాస్త పకడ్బందీగా చదివండేవాళ్ళం అర్థం చేసుకుని ఉండేవాళ్ళం అనేటువంటి భావన కలుగుతుంది అందుకోసం ఆ రీ లెర్నింగ్ అనేటువంటిది ఓకే సో వాల్యూస్ ఎడ్యుకేషన్ ఒకసారి ఈ చార్ట్ స్లైడ్ మీరు గమనించండి ఈ ప్రోగ్రామ్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్ లాస్ట్ టైం ఒక టాపిక్ ఉంది ఏమిటది బికమింగ్ ఎ బెటర్ టీచర్ అని ఆ టాపిక్ చెప్తూ నేనేం చేయడానికి ప్రయత్నం చేశానంటే ఒక టీచరు ఏ విధంగా తన కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఇన్ బ్రాకెట్స్ కంటెంట్ ఉంటుంది అది వేరు సబ్జెక్ట్ కంటెంట్ అంటూ ఉంటుంది అది వేరు కమ్యూనికేషన్ స్కిల్స్ దృష్టితో మీరు కనుక నా లెక్చర్ ని కనుక అనలైజ్ లెక్చర్ ఎలా ఉంది ప్రజెంటేషన్ ఎలా ఉంది ఇంటరాక్షన్ ఎలా ఉంది ప్రశ్నలు అడగడం ఎలా ఉంది సమాధానానికి కొనసాగింపు ఎలా ఉంది అనేటువంటి ఆస్పెక్ట్స్ ఆ కోణాలతో కనుక మీరు నా లెక్చర్ ఎనలైజ్ చేసినట్లయితే మీకు బహుశా కొన్ని పాయింట్స్ దొరికేందుకు అవకాశం ఉంటుంది మామూలుగా బికమింగ్ ఏ బెటర్ టీచర్ ఒక టాపిక్ ఆ టాపిక్ లో ఏదో కంటెంట్ ఉంటుంది స్లైడ్స్ ఉంటుంది వివరణ చెప్పారు కంటెంట్ వేరు ప్రెజెంటేషన్ ఆస్పెక్ట్స్ అలానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేస్తున్నప్పుడు ఆ స్లైడ్స్ ఎలా తయారు చేయాలి కలర్ కాంబినేషను సైజు ఫాంట్ యానిమేషను ఫొటోసు అంటే ఒక్కొక్క కోణంతో చూసినప్పుడు ఒకే విషయాన్ని ఒక్కొక్క కోణంతో చూసినప్పుడు మనకు ఒక్కొక్క రకంగా మనకు అది కమ్యూనికేట్ చేస్తుంది నిజాన్ని కమ్యూనికేట్ చేయడం మనం గడగలగలగలగా మాట్లాడేస్తూ ఉంటాం పొద్దు నుంచి సాయంత్రం దాకా బట్ ఈజ్ ఇట్ ఎఫెక్టివ్ పాఠాలు చెప్పేస్తూనే ఉంటాం ఈజ్ ఇట్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ అన్న పదానికి మనకు ఎప్పుడు అర్థం అవుతుందంటే వెర్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ వు అండర్స్టాండ్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్ వాట్ ఎల్స్ ఈస్ ది పర్పస్ ఫర్ విచ్ దిస్ యాక్టివిటీ ఈజ్ అండర్ టేకింగ్ అంటే మనస్సును కదిలించగలవలే హృదయాన్ని తాకవలే ఆలోచనలో పద్దతిలో మార్పు తీసుకురావాలి అప్పుడు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అవుతుంది ఇదానికి మీరు అనవచ్చు సార్ నేను చెప్పే సబ్జెక్ట్స్ ఫిజికల్ సైన్సెస్ ఇందులో హృదయాన్ని తగ్గేది తగిలించేది ఎక్కడ ఉంటుందండి రొటీన్ గా ఒక ఫార్ములా ఒక ఎక్స్పెరిమెంట్ ఎక్విప్మెంట్ ప్రాసెస్ రిజల్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అయిపోయింది అంటే అని చెప్పి నో ది వే యూ ఆర్ గోయింగ్ టు టచ్ ది ఇండివిజువల్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ డిసైసివ్ డిఫరెన్స్ మీ ఈజ్ ఎబిలిటీ టు అబ్జార్బ్ ది రిలవెంట్ నాలెడ్జ్ ఆ దృష్టితో ఆలోచించండి తప్ప పాస్ అయిపోయాం సబ్జెక్ట్ ఉంది చెప్పేస్తాం అయిపోతుంది వాళ్ళు పాస్ అవుతున్నారు ఎవరి దగ్గర నుంచి ఏ కంప్లైంట్ లేదు ఎందుకు మనం మన టీచింగ్ గురించి ఆలోచించాలి అనే క్లాక్ వైజ్ మొగ్గ పువ్వు విచ్చుకోవటం అందులో ఉన్నటువంటి ఒక చైతన్యాన్ని కాంప్లెక్సిటీని అర్థం చేసుకోవటం వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ అక్షరాలు తగ్గిపోతూ వచ్చాయి ఎందుకు తగ్గిపోతూ వచ్చాయి ఏ పెరగకూడదా వాల్యూస్ తగ్గిపోతున్నాయి నీకు అర్థమవుతుందని చెప్పి నేను చెప్పకనే చెప్పడానికి ప్రయత్నం చేశా ఇది గ్రహించే డిటర్మైండ్ ఐ గనకున్నట్టయితే క్రిటికల్ అనాలిటికల్ ఐ గనకున్నట్టయితే నేను చెప్పకుండానే మీరు గ్రహిస్తారో వాల్యూస్ తగ్గిపోతున్నందుకైనా దాన్ని చిన్న చేశాడు అన్నమాట నిజానికి ఒక దాన్ని మనం ఎంప్రసైజ్ చేయాలంటే ఏం చేయాలి పెద్ద చేయాలి వీ మస్ట్ మేక్ ఇట్ బోల్డర్ బిగ్గర్ దట్స్ ఎంపర్సైజింగ్ బట్ ఐ హాలోడ్ ఎగ్జాక్ట్ ఇది రివర్స్ ఆర్డర్ అనమాట అంటే అసలు ఒక స్లైడ్ ఇలా డిజైన్ చేసుకోవాలి ఈ దీనికి ఇలా టెక్స్ట్ ఉండాలి ఈ టెక్స్ట్ ని మనం ఇలా ప్రజెంట్ చేయాలి ఇది పెంచాలా అలానే ఉండేటట్టు చేయాలా చిన్న చేయాలా రంగు మార్చాలా మరో చేయాలా మరో చేయాలా అనేటువంటి అనేకమైన ప్రశ్నలకు మనం చెప్పుకునే సమాధానాలే మన క్వాలిటీ ఆఫ్ ప్రజెంటేషన్ ని పెంపొందిస్తాయి ఇలా ఎందుకు మొదలెడుతున్నానంటే ఇందాక పావుగంట క్రితం వచ్చి కూర్చున్నప్పుడు మై ఫ్రెండ్ మిస్టర్స్ పూర్ణ సంపూర్ణ ఆయన ఏదో తయారు చేస్తారు ఇది ఎలా చేస్తారంటేదో నాకు తోచింది ఏదో చెప్పారు చెప్పినప్పుడు అనిపించింది అనమాట ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు ఈ కంప్యూటర్లు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉండేవండి బహుశా చదువుకున్నప్పుడు ఏదో ఒక ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీరు పాఠం చెప్పడానికి వాడుకోవాల్సి అని మీరు అనుకుని ఉండరు అరుగటింగ్ మై పాయింట్ మరి మీ ఉన్నటువంటి కాలేజీలలో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో నాకు తెలియదు కాని బట్ కనీసం ఒక్కొక్క చాప్టర్ కి ఒకటి రెండు ఒకటి రెండు చొప్పున పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ క్రియేట్ చేయడం అలవాటు చేసుకుంటే క్లారిటీ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ మస్ట్ రిమెంబర్ ఇంగ్ కమ్యూనికేషన్ ఈజ్ ద పర్సన్ హు ఈస్ టాకింగ్ ఈస్ ఈ కాన్ఫిడెంట్ అంటారు మాట్లాడుతున్న వ్యక్తిలో కనుక ఆత్మవిశ్వాసం తొనిగిసలాడితే మనకు అది వినాలని అనిపిస్తుంది అథారిటేటివ్ గా ఉంటుంది ఫెయిత్ గురి కుదురుతుంది గురి కుదిరితేనే గురువు అంటాం గురి కుదరకపోతే గురువు అని చెప్పి మనం అనం అవునా మరి కాన్ఫిడెన్స్ తొనిగిసలాడకపోతే మనకే అనుమానంగా ఉంటే ప్రతిదీ మనం చూసి చదువుతూ ఉంటే వినేవాడు ఎందుకు వింటాడు మీరేమీ Modern-day generation of students, on an average, are more intelligent than what we were at that age of ours. That's not true. If we have a few years, we have a lot of people, we have a lot of people, we have a lot of people. దాంతో పోల్చి చూస్తే ఈనాడు పదహారేళ్ల వాళ్ళు మనకన్నా ఒక మెట్టు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది స్కూల్ నుంచి కంప్యూటర్స్ వచ్చాయి వాళ్ళకి టీవీలు చూస్తున్నారు సినిమాలు చూస్తున్నారు ఫ్రెండ్స్ సర్కిల్స్ మనం ఏదో ఎక్కడో ఊళ్ళో పుట్టి తెలుగు మీడియంలో చదువుకుని మనం వచ్చుంటాం బహుశా వాళ్ళు అర్బన్ బాడ్ ఇంగ్లీష్ మీడియము రిచ్ పేరెంట్స్ అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ మీరు సర్వీస్ లో ఉండటానికి ప్లాన్ చేసుకోవాలి కాబట్టి దీస్ ఆర్ ది థింగ్స్ దట్ యు మస్ట్ ఫోకస్ ఇన్ ఆర్డర్ టు ఎక్విప్ యువర్ సెల్ఫ్ బెటర్ టు ఫేస్ ది ఛాలెంజెస్ వాళ్లకు తెలియంది మీకు తెలుసు అనుకున్నప్పుడు వాళ్ళు మీకు ఇచ్చే గౌరవానికి నిన్ను అవునా పట్టించుకోమాట వినక్కర్లేదు సార్ లెక్చర్ అని అనుకుంటే ఏం లాభం విల్ బీ ఫీలింగ్ మిజరబుల్ దట్ షుడ్ నెవర్ హ్యాపీనెస్ దొఫెషన్ మనం చేస్తున్న పని మన గౌరవాన్ని కలిగించాలి ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి పనికొచ్చే పని చేస్తున్నామనే నమ్మకాన్ని మనం కలిగించాలి నేననేదో కాంటెక్ట్ లో చెప్పాను చూడండి మీరు గనక ముగ్గురున్నట్టయితే మీ డిపార్ట్మెంట్ లో రైట్ టుడే యూ మే బి ది థర్డ్ పాపులర్ బట్ వెరీ సూన్ ఐ వడ్ లైక్ టు బి ది సెకండ్ పాపులర్ వెరీ సూన్ ఐ వడ్ లైక్ టు బి ది ఫస్ట్ పాపులర్ పదిహేనేళ్ల సర్వీస్ ఉన్న వాళ్లకన్నా మూడేళ్ల సర్వీస్ ఉన్న వాళ్ళం మేము మంచి పేరు తెచ్చుకున్నామని అనుకుంటే నీ గర్వకారణం అవుతుంది కదా అలా ప్రతి టీచరు గనక పనిచేస్తే అన్ని ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తే నేను ఒక స్టైడ్ లో చెప్పాను ద క్వాలిటీ ఆఫ్ ది సొసైటీస్ డిపెండెంట్ ఆన్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ద సిటిజన్స్ ఆన్ ది ఎడ్యుకేషన్ ఆన్ ది టీచర్స్ అని చెప్పి టీచర్ కనుక మంచివాళ్ళు అయితే సొసైటీ ఎందుకు మారదండి సొసైటీ క్లీక్ గా మారుతుంది దట్స్ ఓన్లీ థింగ్ దట్ క్యాన్ హ్యాపెన్ టు ది సొసైటీ రైట్ దట్స్ పాసిబుల్ అమ్మా మంచివాళ్ళు ఎలా ఉంటుందంటే 50 ఫిఫ్టీ అనుకోండి ఒక టగ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ అవుతుంది ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ అనుకోండి ఇప్పుడున్న డెమోక్రసీలో ఉన్న బలహీనత అది ఫిఫ్టీ వన్ ఫుల్స్ రేనింగ్ ఓవర్ ఫార్టీ నైన్ వైస్ మెన్ అని చెప్పని చెప్తారు కదా ఈ యాభై ఒకటి ఓట్లు ఎక్కడ పడతాయో వాళ్లు నిర్ణాయక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ యాబై ఒకటి నలబై తరిగించి గుంజేస్తూ ఉంటారు కదా ఇప్పుడు బహుశా ఒక ఇరవై ఏళ్ల క్రితం ఒక ముప్పై ఏళ్ల క్రితం యాబై ఏళ్ల క్రితం పది మంది మంచివాళ్లు ఉండేవాళ్ళని అనుకుందాం పది మంది చెడ్డవాళ్లు ఉండేవాళ్ళని అనుకుందాం ఎనబై మంది తటస్థులుగా ఉండేవాళ్లు అవునా ఇప్పుడు ఏమైపోయింది ఎనబై మందిలో చాలా భాగం పట్టించుకోకపోవడం బద్దకం అనాసక్త నాన్ ఇంట్రెస్టెడ్ ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయారు అంటే మంచివాళ్ల సంఖ్య ఏమో తగ్గుతోంది తటస్థుల సంఖ్య తగ్గుతోంది కొంచెం నెగ్లెక్ట్ చేసేటువంటి అసమర్థ వ్యక్తుల సంఖ్య ఎక్కువవుతోంది సో ఈ మాగ్నెటిక్ పుల్ ఎటుంది ఇప్పుడు ఇప్పుడు సాధారణంగా ఎలా ఆలోచిస్తాడు తెలిసిన పాటను చెప్పినా చెప్పకపోయినా సంవత్సరం వచ్చేసరికి మనకు ఇంక్రిమెంట్ ఇస్తారు చెప్పాలి లేక మా పెద్ద యూనియన్స్ ఉన్నాయి ఏదో ఉన్న చోట అవునా వెంట్రుక పీకలేడు వాడు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తావా నిన్ను చేయిస్తా ఏమనుకున్నావు అర్థమవుతుంది టీచర్స్ మనస్తత్వం కొందరు ఎలా ఉంటారు నన్ను చేయిస్తావా ట్రాన్స్ఫర్ చూద్దాం కదా నాకు ఫలానాయన తెలుసు ఫలానాయన తెలుసు ఫలానాయన తెలుసు నీ ట్రాన్స్ఫర్ చేయిస్తాను అయితే ఈ రకమైన మనస్తత్వాలకి గాడ్ క్యాన్ ఓన్లీ ఆఫర్ దిస్ సొల్యూషన్ దాని మనం ఎటు ఉండాలన్నది మనం తీసుకునేటు ఇప్పుడు ప్రిపేరేడ్ అవడం గురించి ఇంకొకరు చెప్పాలా మీకు చక్కగా పాఠం చెప్పడం గురించి ఇంకొకరు చెప్పాలా మనం తింటున్నా తీసుకుంటున్న జీతానికి తింటున్న ఆహారానికి న్యాయం చేయొద్దు అక్కర్లేస్తారంటే డిస్కషన్ లేదు ఐ షుడ్ ఐ డూ మై డ్యూటీ అంటే డిస్కషన్ ఏ హౌ ఐ క్యాన్ డూ మై డ్యూటీ బెటర్ అంటే ఆపర్చునిటీ ఉంది కదా ఆలోచించండి ఓకే అయ్యా ఈ వాల్యూస్ ఏదైనా పడిపోతూ ఉంటే ఏం చేస్తాం మనం పట్టుకోవడానికో ఆపటానికో ప్రయత్నం చేస్తాం అందుకని మరొక్కసారి అవి కనుమరుగవుతున్నట్టు పలచనవుతున్నట్టు చిన్నదైపోతున్నట్టు మాయమవుతున్నట్టు అనిపించడం కోసం అలా చేశారు సరే అది వ్యక్తిగతమైన అభిప్రాయం అనుకోండి కొందరు విలువలు దిగజారుతున్నాయని కొందరు ఏం దిగజారుతున్నాయి సార్ ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయో అసలు మీరు తెలియదండి మీరు ప్రపంచం చూడటం లేదు అని చెప్పని చెప్పవచ్చు అది వ్యక్తిగతమైన అభిప్రాయం అవుతుంది చీకట్లో కనబడదు చూసి నేర్పరితనం కన్నుకున్నా వెలుతురు లేని చూడలేము అందుకని మనవాళ్లు తమసోమా జ్యోతిర్గమయ అని చెప్పని చెప్పారు చీకటి నుంచి వెలుతురు వైపు ప్రయాణం అండి వెలుతురు నుంచి చీకటి వైపు ప్రయాణం ఆదర్శం కాకూడదు చీకటి నుంచి వెలుతురు వైపు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమయ్యేటి దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తెలియని తనం నుంచి తెలుసుకోవటం వైపు తెలుసుకోవటం వల్ల వచ్చే ఆనందం ఎక్కువ ఉంటుంది నాకేమీ తెలీదు అమాయకంగా ఉన్నాను అని అనుకుంటే ఎదుటి వాళ్లు మరికింత ఉత్సాహంతో మనల్ని మోసం చేస్తారు తెలిసిన వ్యక్తి అని అనుకున్నప్పుడు ఎదుటి వాళ్లు వాళ్ల జాగ్రత్తలో వాళ్లు ఉంటారు ఎదుటి వాళ్లు గౌరవించటం మంచిదా ఎదుటి వాళ్లు మనల్ని అమాయకులని మానుకోవడం మంచిదా ఎదుటివాళ్లు మంచి వాళ్ళు ఇప్పుడు మనల్ని మంచివాళ్ళని ఎదుటి వాళ్ళు అనుకుంటే తప్పేం లేదు మంచిదే కానీ మనం అమాయకులని అనుకోకూడదు రెండింటికి ఉన్న తేడా మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ వాల్యూస్ ఫర్ లైఫ్ ప్రైస్ అంటే ధర వాల్యూ అంటే విలువ ఒక వస్తువుకి ఒక ధర ఉంటుంది కానీ ప్రైస్ ఎవరు వెళ్లినా మార్కెట్లో కొనుక్కురావచ్చు అని అర్థం వాల్యూ ప్రైస్ కి డైరెక్ట్లీ రిలేటెడా ఉదాహరణకు నా చేతికి ఏదన్నా ఒక రెండు రంగులో కుంచెనో ఏదో ఇస్తారనుకుందాం ఏదైనా గీతలు గీస్తారు బాగున్నాయి బాగులే పక్కనట్టు పెట్టండి అవి మీరు బాపు గారి చేతికి ఇచ్చారనుకోండి ఎంత అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించగలరు ఆయన జస్ట్ బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్ తో ఇలా ఇలా ఇలా అనేసేసి ఒక రూపాన్ని సృష్టించగలరు కదా అంటే ఆయన చేతిలో దాని విలువెంత చాలా ఎక్కువ నా చేతిలో దాని విలువెంత తక్కువ అంటే వ్యక్తి నైపుణ్యాన్ని బట్టి విలువ ఏర్పడుతుంది ఇప్పుడు ఆ కుంచెలు ఆ రంగులు పది రూపాయలు పెడితే దొరుకుతాయి షాప్ లో బాబుగారు వెళ్ళడిగినా పది రూపాయలకే ఇస్తారు నేల అడిగినా పది రూపాయలకే ఇస్తారు కానీ బాబుగారి చేతులు అవి ఓ చక్కని బొమ్మ వేస్తాయి బహుశా ఐదు వందలకు వెయ్యికు రెండు వేలకు అమ్ముడు పోవచ్చు నేను ఫ్రీగా ఇస్తాను ఎందుకు సార్ కాయి అని చెందించేసి సో విలువ ఎందుకు వస్తుంది వ్యక్తి యొక్క నైపుణ్యం వల్ల వస్తుంది సామర్థ్యం వల్ల వస్తుంది నాణ్యత వల్ల వస్తుంది ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు వాల్యూ తెలిసింది మనకు వాల్యూస్ అంటే అది సింపుల్ క్లూరలాంటి మీ దృష్టిలో విలువలు అంటే ఏమిటి చెప్పండి అని ఒకటి ఉదాహరణలు ఇవ్వండి టీచర్ని గౌరవించటం ఒక విలువ అవును మీరు మీ టీచర్ని గౌరవించినట్టు ఇప్పుడు మీ స్టూడెంట్స్ మిమ్మల్ని గౌరవిస్తున్నారా నాకైతే అనుమానమే ఇదేమనుకోకండి నేను మిమ్మల్ని ఏదో అంటుందా మీరు మీరు స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మీ టీచర్స్ ను మీరు గౌరవించినట్లు ఈనాటి స్టూడెంట్స్ టీచర్స్ ను గౌరవిస్తున్నారా లేదనే నాకు అనిపిస్తోంది ఓ ఊళ్ళో వేరే పద్దతి మీ సామర్థ్యాన్ని బట్టి వాళ్లు మిమ్మల్ని గౌరవించవచ్చు తేడాలు ఉండవచ్చు కాదని నేను అన్నా ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే మీరు చిన్న పాయింట్ గమనించండి అందుకే నేను ది వే యూ అనలిటికల్లీ అబ్జర్వ్ ఇస్ గోయింగ్ టు మేక్ ఎ క్రిటికల్ డిఫరెన్స్ అని చెప్పడానికి కారణం మొన్న సాయంత్రం క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఏమన్నా నేను ఎల్లుండి పొద్దున్న నా క్లాస్ ఉంది పది గంటలకు నా క్లాస్ స్టార్ట్ అవుతుంది నలుగురున్నా నేను స్టార్ట్ చేస్తాను అని అన్నా అన్నానా దీంతో నేనేం కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేశాను మీకు ఫంక్షువాలిటీ టైం ఇఫ్ యు కమ్ లేట్ యూ విల్ బి సంథింగ్ ఐ విల్ నాట్ కమ్ లేట్ ఐ విల్ బి ఆన్ టైం మీకు అర్థమవుతోందా సమయాన్ని గౌరవిద్దాము ఆ విలువను గుర్తిద్దాము నేను నేను ఏం చెప్పాను మీకు ఎల్ ఇస్ ఈక్వల్ టు టీ అని చెప్పాల ఎల్ మైనస్ టీఈస్ జీరో అని చెప్పా కదా లైఫ్ కన్సిస్ ఆఫ్ టైమ్ అని చెప్పా కదా ఈ రెస్పెక్ట్ యూ డ్యూ టు ఇన్ దట్ మీన్స్ యుర్ గివింగ్ టు లైఫ్ ఇఫ్ యూ డిస్ రెస్పెక్ట్ టై ఇన్ దట్ మీన్స్ యువర్ డిస్ రెస్పెక్టింగ్ లైఫ్ అండ్ యువర్ టైమ్ ఈస్ యాజ్ స్పెషల్ ఫ్యాస్ మై టైమ్ ఐ షుడ్ ఐ థింక్ మై టైమ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ టైమ్ అని ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని మనం ఫలానా చోట నాలుగు గంట కలుస్తామని చెప్పాము అనుకోండి అవునా మనం ఐదు నిమిషాలు తక్కువ నాలుగు గంటకు వెళ్లాం నాలుగుపా వరకు వాళ్ళు రారు సరే ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి ఆ ట్రాఫిక్ జామ్ లో ఉన్నాను అరగంట ముప్పావు గంట అవ్వచ్చు చెప్పలేను అని అంటే ఎంత చిరాకు అనిపిస్తుంది మనకి వివర్స్ ది ఆ స్థలంలో మీరు మీ స్థలంలో వారు ఉన్నారని చెప్పని అనుకోండి అప్పుడు వాళ్ళెంత చిరాకు పడతారు ఎప్పుడో మన చేతుల్లో లేని పరిస్థితులను పక్కనట్టి పెడితే హీర్ ఈజ్ ఎ పర్సన్ హూఇజ్ రిలయబుల్ ఆలోచించి మాటిస్తారు మాటిస్తే మాట నిలబెట్టుకుంటారు అనిపించుకోవటం మంచిదా లేక ఆయన చెప్తే పట్టించుకోమాక డోంట్ బా నాన్ సీరియస్ టైం ఏమంటారో ఎప్పుడంటారో ఎవరితో మాట్లాడతారు ఏ మాట అలా అనిపించుకోవటం మంచిదా మనకేం చేస్తామంటే మనకు ఒక డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి ఒక్కొక్కసారి వ్యక్తిగతమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం మనం అఫిషియల్ గా లేక సోషల్ గా ఉన్నటువంటి విషయాలలో అంతా మనం తప్పు కదా ఇప్పుడు మీరందరూ నాతో నిజం చెప్పాలి అని చెప్పి నేను అనుకుంటున్నానని అనుకుందాం మరి నేను మీతో అబద్ధాలు చెప్తే అట్ట నాతో అందరూ నిజం చెప్పాలని అనుకున్నప్పుడు మొట్టమొదట నాకున్న పొజిషన్ ఇక్కడ వయస్సో పొజిషన్ సీనియారిటీనో తీసుకుని నేనేం చేయాలి నేను ముందుకేం చెప్పడం మొదలట్టాలి కదా నన్న మీకు ఒక కాంటెక్స్ట్ లో అడిగాను క్వశ్చన్స్ అడుగుతారు పిల్లలు అడిగినప్పుడు మనకు తెలియదు అనుకోండి ఐ విల్ రిఫర్అన్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పొచ్చు అని అది నిజాయితీ కదా నిజానికి ఇది అలవాటు లేకపోతే వాడు ఏమనుకుంటాడు సార్కి ఏం తెలీదురా అంటాడు ఏం తెలియకూడదు ఏంటి నాకెంత తెలుసో తెలుసా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేనంత మాత్రాన నాకు తెలియదని చెప్పి నువ్వు అనుకునేటువంటి అభిప్రాయం రావటం తప్పవుతుంది అంటే ఒక నిజాయితీ ఒక స్పష్టత నాకు తెలియనప్పుడు నేను తెలుసుకుని వచ్చి చెప్తాను నీకు ఫేర్ అండ్ ఫ్రాంక్ గా ఉండటం తేలిక కాదు ఈ ప్రపంచంలో మోసము నటన అబద్దము అన్యాయము తేడాలు చూపటం భేదభావం ఇవన్నీ ఎంత కాంప్లికేట్ చేస్తున్నాయో తెలుసాలే మన లైఫ్ ని నటించడం ఎంత అలవాటు అయిపోయిందంటే ఎవరు నిజం చెప్తున్నారో తెలియడం లేదు మనకి మనం తెలియడం గా దమ్మ పుద్ది పుట్టడంలా ఐ ఫస్ట్ అస్పెక్ట్ దెన్ ఎక్స్పెక్ట్ మేబీ యూఆర్ రైట్ అని నార్మల్గా అసలు ఎలా ఉండాలి ఐ ఫస్ట్ ఎక్స్పెక్ట్ యూ టు రైట్ అండ్ దెన్ మేబీ వన్ ఆర్ టూ పీపుల్ మెనా ఫుల్ఫిలింగ్ దో ఎంత మార్పు చేసింది మానవుడు తెలివితేటల్లో విలువలు అంటే మనం పాటిస్తూ ఉన్నటువంటి మన నమ్మకాలు మన ప్రవర్తన మన ఆలోచనలు మన భావోద్విగ్నతలు ఇవన్నీ కలిసి మన యొక్క క్యారెక్టర్ ఇవన్నీ కలుపుకుంటే వాల్యూస్ కింద చెప్పొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఔట్ సైడ్ ది కాలేజ్ మీరందరూ కాలేజీలో లెక్చరర్స్ కాబట్టి కాలేజీ బయట ఉన్నటువంటి వాతావరణం టెలివిజన్ ఇంటర్నెట్ డ్రింకులు డ్రగ్స్ మరి సిటీలో మాకు కనబడుతుంటుంది ఒక పర్మిషవ్ సొసైటీ అని అనొచ్చేమో అనేటువంటి ఒక అభిప్రాయం మాకు కలుగుతూ ఉంటుంది సరే కొంచెం వేరే చోట ఎలా ఉందో తెలియదు కాబట్టి తెలియదు నేను తీసుకుంటున్నాను అవునా దిస్ క్యాన్ హ్యావ్ ఎ హ్యూజ్ అండ్ డిట్రిమెంటల్ ఇంపాక్ట్ ఆన్ ది యాటిట్యూడ్ టువర్డ్స్ లెర్నింగ్ టువర్డ్ సొసైటీ అండ్వర్డ్స్ లైఫ్ ఇన్ ఇదేమనుకోకపోతే హైదరాబాద్ లో మాకు పెద్ద పెద్ద రోడ్లున్నాయి ఔటర్ రింగ్ రోడ్లు అవి ఉన్నాయి ఉన్న చోట బానే ఉన్నాయి లేకపోతే గంతులు కొతుకులు ఇవన్నీ ఉంటాయి అవునా చాలా వేగంగా నడిపిస్తారు రోజు ఇద్దరూ ముగ్గురో స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటారు చనిపోయిన అదృష్టవంతుడు అని అడిగితే చనిపోకుండా కాలో ముక్కో చెవో విరగ్గొట్టుకున్నటువంటి ఉంటాడే జీవితాంతం వికలాంగుడిగా బతకవలసి వస్తుంది వాడు దురదృష్టవంతుడి కింది సరే నమస్కారం వాడిని పక్కనట్టు పెడితే కని పెంచి నువ్వేదో ఉద్దరిస్తావనుకుని నీకు అప్పో సపో చేసి నీకో బండి కొనిస్తే బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా సెల్ ఫోన్లు పెట్టుకునిట్లా వింటూ నడిపిస్తూ ఉంటే అందువల్ల యాక్సిడెంట్ అయితే నువ్వు చచ్చిపోతే నేను తల్లిదండ్రులకు మళ్లీ ఇంకొక అబ్బాయిని ఎక్కడికెళ్ళి తీసుకురాను నేను నువ్వు ఈ పాత రోజుల్లో ఇద్దరు ముగ్గురో నలుగురో ఉండేవాళ్లు కదా ఇప్పుడు ఒక్కడేగా సాధారణంగా వన్ ఆర్ టూ అబ్బాయో అమ్మాయి ఒకరు ఆ అబ్బాయికో అమ్మాయికో ఇది కానీ అయితే ఆ తల్లిదండ్రుల యొక్క ఎవరు మాపగలరు అసలు ఈ స్పృహతో నీకు జీవిస్తున్నావా వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువార్డ్స్ లైఫ్ నీ లైఫ్ గురించి నీకు ఒక చక్కని యాటిట్యూడ్ ఉంటే ఇతరుల జీవితం గురించి కూడా అదే గౌరవం ఉండాలి నీకు నో బడీ షుడ్ బి హర్ట్ బికాస్ ఆఫ్ మీ ఇఫ్ ఆల్ ది పీపుల్ ఫాలో రూస్ సో మెనీ యాక్సిడెంట్స్ విల్ నాట్ టేక్ ప్లేస్ ఎందుకరా మనం ఫల్సిన భావం సులకన భావాన్ని మనం ఎందుకు తెచ్చుకుంటున్నాం మన మనసులోకి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి మరి వాట్ ఈజ్ ది యాటిట్యూడ్ టువార్డ్స్ లర్నింగ్ నన్ను చెప్పాను నేను పుట్టినప్పుడు చాలా అమాయకంగా పుట్టాం మనమని తర్వాతే కదా ప్రశ్నల వల్ల సరిపోల్చుకోవటం వల్ల తెలుసుకోవటం వల్ల మనం బోల్డ్ విషయాలు తెలుసుకుంటున్నాం అంటే మరి యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లెర్నింగ్ మస్ట్ బి పాజిటివ్ సీరియస్ అండ్ కన్స్ట్రక్టివ్ గా ఉండాలా లైట్ లేలో కాఫీ కొట్టి పాస్ అవ్వచ్చు సంవత్సరం దండగా లేకపోతే పలానా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్తే మాటలు ఎయించేస్తారు డబ్బులు ఇస్తే మాటలు లేదు ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వని కాక ప్రీ వాల్యుయేషన్ తోటి పెట్టారు కదా అక్కడ యాభై వేలు గుమ్మరించేస్తే మార్క్స్ వచ్చేస్తే మనం పాస్ అయిపోతాం వేరే మెమోరీస్ చేస్తారు మనకి ఉద్యోగం చూసుకుందాం అప్పుడేదో చేద్దాం అంటే ఈ రకమైన ఒక నెగ్లిజెంట్ కేర్లెస్ స్టిటస్టబుల్ యాటిట్యూడ్ టువర్డ్స్ లర్నింగ్ ఎందుకు ఏర్పడుతోంది పిల్లల్లో జీవితం గురించి ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి నైపుణ్యాల గురించి ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి సమాజం గురించి ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి నేను ఇచ్చిన వివరణ నాకు పరిచయమైనటువంటి సమాజానికి సంబంధించింది బహుశా మీరు అనేక జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ఇంకో జిల్లాలో ఇంకో రకంగా ఉండొచ్చు ఒక కాలేజీలో ఒక రకంగా ఉండొచ్చు మరి మీరేమనుకోకపోతే మీకు అవును నేను నిన్న నేను కోపాలు వచ్చాయో ఎవరికన్నా మీకైతే వచ్చి ఉండాలి ఏమా ఇప్పుడు On an average, girls are more intelligent than boys. Yes or no? If you look at the clothes, you can't get the clothes. If you don't have a job, you don't have a job. If you don't have a job, you don't have a job. But why? What are you doing? ది attitude towards life, society and learning కి రిలేటెడ్ అందుకని చెప్తున్నా నేను క్లాస్ మేట్స్ అంటే సాధారణంగా ఒక ఆరు నెలల టు సమవయస్సులో అయి ఉంటారు కదా ఒక పదహారేళ్ల అమ్మాయి ఒక పదహారేళ్ల అబ్బాయి లేదు పద్దెనిమిదేళ్ల అమ్మాయి పద్దెనిమిది ఏళ్ల అబ్బాయి అని అనుకుందాం మనం అవునా వీళ్ళిద్దరిలో సగటున హూ ఇస్ ల్యాక్ టు బి మోర్ సీరియస్ గర్ల్స్ ఎందుకని పెంపకం కావచ్చు మిడిల్ క్లాస్ వాల్యూస్ కావచ్చు భారతీయ కల్చర్ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఈ పరిధుల నుంచి వీడు బయటపడ్డాడు ఈ పదహారేళ్ల కుర్రాడు వీడికి సినిమాలు స్నేహాలు పేకాట తాగుడు తందనాలు వీడి అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అమ్మాయిని వద్దు ఇంటికి రా అని చెప్పని అంటారు తక్కువ మార్కులు వచ్చాయనుకో స్టడీస్ స్టాప్ ఫెయిల్ అయ్యావనుకో మళ్లీ సప్లిమెంటరీ ఫీజు కూడా కట్టణం మీకు అర్థమవుతోందని చెప్పేది అంటే సమయం విలువ తండ్రి విలువ అవకాశం విలువ డబ్బు విలువ బాగా తెలిసిన కారణం చేత వీళ్లలో పాస్ పర్సంటేజ్ యావరేజ్ మార్క్ ఆఫ్ ది లేడీస్ స్టూడెంట్స్ మచ్ హైయర్ దాన్ ది యావరేజ్ మార్క్ ఆఫ్ ది మెయిల్ స్టూడెంట్స్ ఆ నేను యావరేజ్ చెప్తున్నా ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడటం లేదు బ్రిలియన్స్ బిలియన్స్ కు సెక్స్ లేదు జెండర్ లేదు బిలియన్స్ కి మగవాళ్లలోనూ తెలుగు ఉండొచ్చు ఆడవాళ్ళలోనూ తెలుగు ఉండొచ్చు ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను మాట ఇవాళ తర్వాత చెప్పబోయేదానికి ఒక చిన్న విత్తనం లాంటి బీచం ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంటారా కళ్ళద్దాలిన్న వాళ్లతో సహా ఎందుకంటే కనబడతగా సార్ అందుకని కళ్ళు తెచ్చి పెట్టాను అనుకోకూడదు కళ్ళద్దాలి అయ్యా వింటున్న వాళ్లు వినని వాళ్లు అందరూ కూడా కళ్ళు మూసుకోవాలని చెప్పి ప్రార్థన ఏమి ప్రమాదం జరగదు అూసుకున్నారని భావిస్తున్నాను నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దండి ఎందుకు కళ్లు మూసుకోమన్నానో ఎందుకు కళ్లు తెరవద్దన్నానో మీకు ఒక నిమిషంలో అర్థం అవుతుంది ఇప్పుడు కాస్త నిజాయితీగా నేను అడగబోయే ఒక రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి కళ్లు ఎందుకు మూసుకోమన్నానంటే ఇంకెవరూ కూడా చూడకూడదు అని మీరు కళ్లు తెరిచి నన్ను చూస్తున్నారని నాకు కనబడుతోంది నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు కూడా మీకు తెలియటం లేదా స్వామి తెలుగొచ్చా తెలుగొచ్చటయ్యా నీకు అయా నమస్కారం మీకు తెలుగొచ్చా అని మిమ్మల్ని అడుగుతున్నా కళ్ళు మూసుకోండి సార్ నలభై నాలుగు మందిలో నలభై ముగ్గురు కళ్ళు మూసుకుని ఒక్కరు కళ్ళు తెరిస్తే ఇది ఎక్కడి విలువ ఇది ఎక్కడి పలచనితనం రూల్స్ డోంట్ అప్లై టు యునా మూసుకోండి సార్ అదర్వైజ్ ఒక రెండు నిమిషాలు క్లాస్ బయటకు వెళ్ళండి ఐ హో అబ్జెక్షన్ ఇప్పుడు ఏంటి మీ నిర్ణయం ఏమిటి ప్లీజ్ ఇంప్లిమెంట్ ఇట్ ఇమీడియట్లీ మళ్లీ కళ్ళు తెరుస్తున్నారు మీరు నెక్స్ట్ టైమ్ ఇఫ్ ఐ ఫైండ్ యువర్ ఐస్ టు బీ ఓపెన్ ఐ విల్ రిక్వెస్ట్ టు మూవ్ అవుట్ ఆఫ్ ది క్లాస్ రూమ్ అవే క్లియర్ ఇంకా అర్థం కదా కళ్ళు మూసుకోండి నేను చెప్పేంత వరకు తీయొద్దు మిగిలిన వాళ్ళందరికీ తీసిన తర్వాత నేను చెప్తాను అప్పుడు తీయండి అంతవరకు కళ్ళు తీయమాకండి సాధారణంగా నాకు కోపం రాదండి ఇప్పుడు ఎందుకు వచ్చిందో మీకు అర్థమై ఉండాలి ప్లీజ్ మళ్లీ కళ్ళు తెరిచారు సారీ సార్ అవుట్ ఆఫ్ ది క్లాస్ ప్లీజ్ సార్ అదే ఐఎమ్ గోయింగ్ ఔట్ సారీ గుడ్ బై గాడ్ బ్లెస్ యు I am closing my session and going out. Or you are going out. Me gathangala. Ye bhashtla chapaali. Mimmalni, class, what's your name? Kipere n'te ndi? Huh? Shabja. Shab? Shabja. Right. Ye uru? An'te? Kujjo ko nel uru. Akere putti perikera? Kujjo. రైట్ కాస్త బయట ఒక ఐదు నిమిషాలు బయట ఉండండి నష్టమే లేదు ఎలాగూ నా మాట విన్నప్పుడు నేను చెప్పేది వింటున్నారన్న నమ్మకం నాకు కలగటం లేదా కూడా ఏ సబ్జెక్ట్ అండి నేనే పిలుస్తాను మిమ్మల్ని ఐఎమ్ సారీ ఒక విషయానికి సంబంధించి ఒక పద్దతిలో ఒక మైండ్ మూడు బిల్డప్ చేయటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటే అందరికీ అప్లై అయినటువంటిది నాకు అప్లై కాదని ఒక వ్యక్తి అనుకుంటూ ఉంటే పాలకుండలో ఒక్క విషపు చుక్క సరే నేను మిమ్మల్ని కళ్ళు మూసుకోమనేది ఎందుకో నేను అడగబోయే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పమని ఎందుకు నిజాయితీగా చెప్పమని మీరు కళ్ళు తెరుచుకున్నారు సార్ ప్లీజ్ ప్లీజ్ ఎందుకు తెరిచారు జీవితంలో పెళ్లైనటువంటి వాళ్లు వివాహానికి ముందు ఎవరినైనా ప్రేమించి ఉంటే నిజాయితీగా చేతులెత్తండి అందరూ కళ్లు మోసుకున్నారు కాబట్టి నేను తప్ప ఇంకెవరూ మిమ్మల్ని చూడరు చేయెత్తిన వాళ్లు దించేసేయండి నంబర్ టూ ఎవరైతే ప్రేమించారో ఎవరో ఒకరిని వాళ్లనే కనుక పెళ్లి చేసుకున్నట్టయితే ఒకసారి చేయెత్తండి ఆరుగురికే వర్తిస్తుంది ఇతరులకు వర్తించది థ్యాంక్ యూ ప్రేమించారు లేదు ప్రేమించలేదు పెళ్లైపోయింది ప్రేమించిన వాళ్లనే చేసుకున్నారు లేదు ఏదో పరిస్థితుల కారణంగా ప్రేమించినటువంటి ప్రేమించిన వ్యక్తిని చేసుకోలేదు లేదు ఇంకా పెళ్లి చేసుకోలేదు ఏబీసీ ఇవన్నీ వేరియేషన్స్ మనకొద్దు పెళ్లి అయిన తర్వాత పెళ్లి చేసుకున్న వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న వాళ్లు చేయొద్దరు ఈ సమాజంలో ఈ నాగరిక బహుశా వెర్రి తలలు కనిపిస్తున్నటువంటి నాగరిక సమాజంలో వివాహం అవసరమని అనుకుంటున్న వాళ్లు చేయత్తండి మీ గురించి కాదు జనరల్ గా సొసైటీలో వివాహం అవసరమా బ్యాన్ చేసేద్దామని చేతులు దించండి థ్యాంక్స్ కళ్ళు ఇప్పుడు నేను చేసినది ఏమిటో ఎవరెందుకు ఎత్తారో అది మీకు తెలుసు What I have done is, I have initiated a process of introspection in your mind. You have neither convinced unless <laughs> you do it, anyone says <laughs> nothing. I'm not a problem. If you have fixed the mind and now you're doing things to make a way and watch again. They get whining and all Sacha and everything you could do. You're overwhelming. You don't know about this world, you're playing a club firmy. You're integrating quite well. They're not doing that right now? సమాన ధర్మం అంటే ఏంటి అందరికీ అదే అవకాశాన్ని ఇవ్వాలి ఎవరికీ తెలియకూడదు ఎవరికీ తెలియకూడదు ఎవరికైనా తెలియచ్చు ఎవరికైనా తెలియవచ్చు ఏముంది అందులో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ కాల్ ఇన్సల్ట్ చెప్పిన మాట వినక్కర్లేదని మీకు ఎవరు చెప్పారు సార్ ఇరవై ముప్పై ఏళ్ల క్రితం నేను ఇంకా కొంచెం ఉధృతంగా ఉన్నటువంటి రోజుల్లో ఇప్పుడు నాకు డెబ్బై రెండు నేనైనా కొన్నట్టయితే ఐ డోంట్ నో వాట్ ఐ వుడ్ హెవ్ డన్ మీకు అర్థమవుతుందా చెప్పే పాయింట్ ఒక స్లైడ్ లో మీకు ది స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ ఫెయిత్ అండ్ రెస్పెక్ట్ అండ్ హ్యూమినిటీ అని చెప్పాను నేను నేనేమన్నా చేయకూడదని పని చేయమన్నానా పక్క కొట్టమన్నానా ఏమన్నా నేనేమని చెప్పారా చెప్పలేదే చెప్తే మీరు చేస్తారా సో వాట్ డూ యూ థింక్ అన్నదానికి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు జరిగిన ప్రశ్నల గురించి కాకుండా తర్వాత కాంటెక్స్ట్ వస్తుంది నేను చెప్తాను అనుకోండి ఇప్పుడు నేనేం చెప్పాను నేను కాలేజీ బయట ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ టీవీ ఇంటర్నెట్ డ్రగ్స్ బేకాట తాగుడు దందనాలు వ్యవహారాలు పర్మిషన్ సొసైటీ వీటి ఇన్ఫ్లుయెన్స్ కు లోనవుతూ ఉన్నటువంటి యువతరం వాళ్ల యొక్క మనస్తత్వం జీవితం గురించి నేర్చుకోవటం గురించి సమాజం గురించి రకరకాలుగా అంటే ఇన్ని రోజులు పాటించబడ్డ విలువలకు భిన్నంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వ్యక్తులతో మనం వ్యవహరిస్తున్నప్పుడు నా ఫిజిక్స్ నాకు నా కెమిస్ట్రీ నాకు నాకు ఇంకేం సంబంధం లేదని గనక టీచర్లు పూనుకున్నట్టయితే ఊరుకున్నట్టయితే సమాజం ఏం కావాలి వాళ్ళేమవుతారు రేపొద్దున వాళ్ళు పెరిగి ఈనాడు మనకు కనబడుతున్న జైల్లో ఉన్న పెద్ద మనుషులు అలాంటి వాళ్ళు ఇంకో వందలు వేలు లక్షలు తయారవుతారు కదా అప్పుడు సమాజం ఏమవుతుంది ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మనం కోరుకుంటాం మా అమ్మాయి మీ సిస్టర్ అయినా మీ వైఫ్ అయినా ఎవరైనా కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లాక తిరిగి వచ్చేంత వరకు మనం ఏమీ చెప్పలేమండి అనే దౌర్భాగ్యకర పరిస్థితులు గనక దేశంలో ఏర్పడితే అది ఆనందదాయకమవుతుందా ఢిల్లీలో జరిగినటువంటి అత్యాచార ఘటన ఆ తర్వాత ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చూపులు జరుగుతున్నటువంటివి నిన్న మీకు స్లైడ్ చూపించాను గుర్తుందా టీచ్ దెమ్ టు రెస్పెక్ట్ ఉమన్ గుడ్ టు రెస్పెక్ట్ పేరెంట్స్ టు రెస్పెక్ట్ టీచర్స్ టు రెస్పెక్ట్ నాలెడ్ రెస్పెక్ట్ సొసైటీ అని డైముంటే ఆలోచిద్దాం లేకపోతే కాంటాక్చువల్ గా వెళ్లిపోతుంది సో వాట్ డూ యూ థింక్ అన్న ప్రశ్నకి మీరేమనుకుంటున్నారు మొట్టమొదటి చెప్పాను వాల్యూస్ అనేటువంటి టాపిక్ చాలా డ్రై టాపిక్ అండి సెన్సిటివ్ మనకెందుకు అనేటువంటి అభిప్రాయంతో మనం స్టార్ట్ అవుతాము ఆలోచించండి మీరేమన్నా నేను చెప్తున్న మీ ట్రెండ్ కనబడుతున్న ధోరణులతో ఏకీభవిస్తున్నారా లేక అబ్బే ప్రపంచం చాలా బాగుంది సార్ మీరే రంగు కళ్లద్దాలతో చూస్తున్నారు మీ ముసలి కళ్లద్దాలతో చూస్తున్నారు కాబట్టి ఇలా ఉంది అని చెప్పని అనుకుంటున్నారా నాతో ఏకీభవించిన వాళ్లు మళ్లీ కళ్ళు మూసుకోమంటే మాట మాటి కళ్ళు మూసుకోమంటే అన్యాయంగా ఉంటుంది పోన్ ఓ పని చేస్తాను నేను ఇరుగుతాను ఇటువైపు నాతో ఏకీభవించిన వాళ్ళు చేయొత్తండి ఎంతమంది ఎవరో లెక్క పెట్టి చెప్పండి నువ్వు లెక్క పెట్టి చెప్పిన ఎవరు ఎవరైనా ఎత్తారా చేయి రెండు చేతులు కూడా ఎత్తలేదా ఒక చేస్తా ఓ ఫింగర్ ఎత్తుంటారు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు Who is responsible హూ ఇజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఏ చేంజ్ ఇన్ ది సొసైటీ కూరగాయలు అమ్మాయి వాళ్ళ ఆటో రిక్షా డ్రైవర్లా ఎవరు బాధ్యత వహించాలి సమాజంలో వస్తున్న ఈ పెడ ధోరణులను అరికట్టడానికి ఈ kondar కొంచెం కొందరు ఎక్కువ కొంచెం కొందరు తక్కువ ఎక్కువైంది ఎవరికి ఈ ప్రశ్ననే చెప్పడంతోనే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే సార్ వాడు ప్రైమరీ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు పదిహేడు సంవత్సరాల ఎడ్యుకేషన్ లో నానా గోత్రేభ్య అనేక ఊళ్లలో అనేక మంది అనేక రకాల వ్యక్తుల చేత మలచబడినటువంటి ఒక విగ్రహం నా చేతికి వచ్చింది నేను ఒకరిని ఏం చేయగలను మీకు అర్థమవుతో he is under the influence of 17 years of education area lkg ukg prep one and other one go 18 years of education varu 3 4 years lunchu man school lo vechustunnam kada 17 18 samacharaalu 6 guru 8 mandi samacharaniki choppuna anta mandi yokka anekamaina tivanti sanklishtamaina bhavajalaniki lone ayi vaadu naadege pulish point ga vachadu nenu inkemanna cheppadaniki ne prayatnam chesthe personal vishayalo jokam chesukoddu madam antaru పాఠం చెప్పు మీరే సబ్జెక్టు ఆ సబ్జెక్టు పాఠం చెప్పండి అంతే అందులో రెండు పేపర్లు ఉన్నాయి రెండు పేపర్లు ఆ మేడం చెప్తారు ఈ మేడం చెప్తారు ఆ సబ్జెక్టు నుంచి చెప్తున్నారు మీరు మీ పేపర్ మీరు చెప్పుకుని వెళ్ళి డ్యూటీ అంటే ఈ రకమైనటువంటి వాటర్ కంపార్ట్మెంట్స్ గా సమాజం ఆలోచిస్తున్నప్పుడు బిలీవ్ మీ తల్లిదండ్రులకు చాలా విషయాలు తెలియవండి ప్లస్ తల్లిదండ్రులకు తీరిక లేదండి ప్లస్ తల్లిదండ్రులకు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉంటే చాలా అన్యాయమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయండి ఈ కాంపెన్సేటరీ బిహేవియర్ ఏది ఎం ప్లస్ టీ అంటే మదర్ ప్లస్ ఫాదర్ ప్లస్ టీచర్ ఏజ్ అనుకుంటే మదర్ మన భారతదేశంలో చాలా లిటరసీ లెవెల్ తక్కువ ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ లెవెల్స్ తక్కువ ఫాదరు సాధారణంగా మీరేమనుకోకపోతే పెద్ద పట్టించుకోడు ఇన్ జనరల్ మన మిడిల్ క్లాస్ సొసైటీలో ఫాదర్స్ చాలా పట్టించుకోరు చాలా రెక్లెస్ గా ఉంటారు వాళ్ళు కేర్లెస్ గా ఉంటారు వాళ్ళ దర్శనాలు ఎక్కువ ఉన్నాయి అవునా ఇక మరి టీచర్ పట్టించుకోకపోతే సమాజం ఏమవుతుంది ఈనాడు మనం చూస్తున్న దుర్బర పరిస్థితికి నిదర్శనమవుతుంది సో హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ సరే మనకు దాని గురించి సవా లక్ష అభిప్రాయాలు ఉండొచ్చు ఏం చేస్తాం సార్ టైమే ఉండటం లేదు సిలబస్ ఏ కంప్లీట్ అవ్వటం లేదు ఇవన్నీ ఎక్కడ చెప్తాం మాకు తెలుసా తెలుస్తే కదా మేం చెప్పేది ఇవన్నీ వేరే ప్రశ్నలు బట్ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి చెబుతున్నా వాల్యూస్ ఎడ్యుకేషన్ కాంటెక్ట్ ఏమిటంటే డైరెక్టర్ జనరల్ ఖుషీరో మక్షూరా unesco aina anna maata levandi we live in difficult times when peace and human security are facing new challenges at the individual and the global level vyaktigata sthayilonu prabancha sthayilonu kuda kotta challenges erpadutunnayi education is a key dimension of the long term process of building peace tolerance justice and intercultural understanding the reorientation of education to create a better world is truly urgent చదువుందుకు ఎలాంటి చదువు త్రీ ఆర్ట్స్ వస్తే చాలా మ్యాథ్స్ సైన్స్ లిటరసీ ఏదో ఏబీసీ సంతకం పెట్టడం వస్తే చాలా సమాజంలో ఇంత అశాంతి ఏమిటి ఇన్ని యుద్దాలేమిటి మీ ఊరు మా ఊరు వేరు మీ కల్చర్ మా కల్చర్ వేరు కులం వేరు మతం వేరు ప్రాంతం వేరు భాష వేరు యాస వేరు ఘోష వేరు ఇవేవో వేరున్నాయి అందుకని పడదు మనకి మీకు అర్థమవుతుందా ఇంతట అసహనభావం ఎక్కడి నుంచి వస్తోంది అంటే చదువు టాలరెన్స్ నేర్పించగలగాలి అదొక వర్డ్ పీస్ శాంతి మీరేమనుకోకపోతే భారతీయ సాంప్రదాయంలో మొదటి నుంచి కూడా ఏ మంత్రం చెప్పినా ఏ కార్యక్రమం చేసినా ఓం శాంతి శాంతి శాంతి తన కోపమే తన శత్రువు కోపం తెచ్చుకోమాక నిదానంగా ఉండు అర్థం చేసుకో మీరు అనొచ్చు ఏం సార్ అయ్యా మీరు లోప భేదలుస్తే రావచ్చు మీ ఇష్టం తలుపు దగ్గర నిల్చుని డిస్ట్రాక్షన్ కన్నా కావాల్సినప్పుడు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోండి మీరు అనుకుంటే సార్ మీరు టాలరెన్స్ గురించి మాట్లాడుతున్నారు కోపం తెచ్చుకోదని మాట్లాడుతున్నారు ఇందాక ఐదు నిమిషాల క్రితం ఏమైంది సార్ ఐఎం సారీ బట్ ద ట్రూత్ ఈజ్ ఇఫ్ ఐ హాట్ బిహేవ్ లైక్ దాట్ ఇంకో నలభై ఐదు రూపాయలు తెచ్చుకుని నేను ఏ రకమైన మైండ్ ట్యూనింగ్ అవసరమని భావిస్తున్నానో అది పోయేది అంటే నా ప్లాను ఫట్ దింపాక్ట్ ఐ వాంటెడ్ క్రియేట్ హిన్ క్రియేటెడ్ కాంటెక్స్ట్ కాదు కానీ మీకు ఒక విషయం చెప్తా అందరూ పెద్దవాళ్ళమే కదా సో నేను మాట్లాడుతున్నట్లు బూతులే ఉండవు కానీ ఒక విషయం గమనించండి నీ వివాహ వ్యవస్థ నీ మంత్రాలు ప్రకృతికి అవసరమా చాలా పచ్చిగా అడుగుతున్నట్టు భావించకండి మీరు సోషల్ కష్టం పెళ్లి కాకుండా తల్లులు తండ్రులు అవుతున్నటువంటి వాళ్ళు కనబడటం లేదా మరో కల్చర్లో ఆ సంఖ్య చాలా ఎక్కువగా లేదా సమాజం అనేటువంటి ఒక కట్టడి ఆ ఏర్పాట్లలో ఉండటం కోసమని సమాజం సృష్టించుకున్న ఒక వ్యవస్థ వివాహం చుట్టూనే కాదు జన్మ ఏర్పడింది పుట్టి పెరిగాక నువ్ మళ్లీ పెళ్లి చేసుకోవాలిగా నార్మల్ లైఫ్ నువ్వు పిల్లల్ని కానీ మళ్లీ వాళ్ళ చదువు గురించి పట్టించుకుని ఆ తర్వాత నీ పీరియడ్ అయిపోయిన గుడ్ బై అని చెప్ప నువ్వు ఖాళీ చేసి వెళ్లిపోతావు ప్రపంచాన్ని అంటే అర్థమేమిటి పుట్టుక నుంచి చావు వరకు ఉన్నటువంటి జీవితంలో జరిగేటువంటివన్నీ అందరికీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బేసిక్ నేచర్ కామన్ పుట్టుక కామన్ పెరుగుదల కామన్ వయస్సు కామన్ వివాహం కామన్ ఆకలి కామన్ నిద్ర కామన్ భయం కామన్ అనే ఆశ కామన్ జీవితంలో ఆనందం కావాలనుకోవటం కామన్ అసూయ కామన్ గర్వం కామన్ తిక్క కామన్ ఇవన్నీ కామన్ మరణం కామన్ కానీ ఏ జీవితం మరో జీవితం లా డిటో జిరాక్స్ కాపీలో ఉందో చెప్పండి నాకు లైఫ్ ఈజ్ నాట్ ఎ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఒక రూలు దాని ఎక్సెప్షన్ ఇల్లస్ట్రేషన్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ప్రాక్టీస్ సెషన్స్ ఇచ్చి పుస్తకానికి చివరి నీకు ప్రాబ్లమ్స్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్స్ కు ఆన్సర్స్ ఇచ్చి కష్టంగా ఉంటే హింట్స్ ఇచ్చి ఏ జీవితం గురించి ఎవడు మాన్యువల్ తయారు చేశాడు ఎన్ని డౌట్స్ వస్తున్నాయి మనకి డౌట్స్ వస్తే ఎవరు క్లియర్ చేస్తున్నారు క్లియర్ చేసేవాడు సొసైటీలో లేకపోతే తల్లి తండ్రి విడివిడిగా ఉంటే కలిసి ఉన్నప్పుడు ఉన్న పిల్లలే ఇట్లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళైతే తల్లి ఒక అయితే తల్లి ఒక కోణలో తండ్రి ఒక కోణలో పాటను చూడండి అలా ఉన్నటువంటి మనస్తత్వంలో పెరిగిన పిల్లలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు మా కెరియర్ ఇంపార్టెంట్ కాబట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అని చెప్పని డిస్టర్బ్ చేస్తున్నాడే ఏం చేస్తున్నారు హాస్టల్ సీట్ గ్యారంటీ కోర్స్ గ్యారెంటీ పాస్ గ్యారంటీ క్వశ్చన్ పేపర్ వీక్ గ్యారంటీ వందల దొడ్లలో పిల్లల్ని పెట్టి కృత్రిమంగా వాళ్లని చెట్టు మీద పండిన కాయకున్న రుచికి కాయని కోసేసి మనం మగ్గబెట్టినప్పుడు వచ్చేటువంటి రుచికి ఉన్న తేడాలాగా అపరిపక్వ స్థితిలో సమాజంలో మనం యువతరాన్ని ప్రొడ్యూస్ చేసి ఆ యువతరానికి బాధ్యత అప్పగిస్తే వాడు చేసే నిర్వాహాలు ఎలా ఇలానే తగలబడుతూ ఇప్పుడు మీకు విలువలు ఎందుకు అర్థమైందా ఆ విలువలు ఎడ్యుకేషన్లో లేకపోతే ఏమవుతుంది ఇంకా భ్రష్ పడుతుంది అందుకని సో టాలరెన్స్ పీస్ జస్టిస్ ఇంటర్కల్చరల్ అండర్స్టాండింగ్ ఇవి అవసరం దానికి ఏం కావాలి రీ ఓరియంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు క్రియేట్ ఎ బెటర్ వరల్డ్ ఇంతకన్నా ఉన్నతమైనటువంటి సమాజాన్ని సృష్టించడానికి కావలసినటువంటి మేలు కొలుపులు మేలు మలుపులు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మనకు కావాలి అని మరి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా సార్ మనకు తెలియదు చాలా చోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయి కాని వేల సంవత్సరాల నాగరికత ఉన్నటువంటి భారతదేశంలో బలహీనపడి పలచబడిపోతూ ఉంటే ఇంతటి లోతైనటువంటి నాగరికత లేనిటువంటి సమాజాలు ఎంత పై పై ఉనాదులు లేని పరిస్థితులను నేడు కలిగి ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు అసలు విలువలంటే ఏమిటి విలువలెందుకు ఎనబై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనబై మూడు లక్షల తొంభై తొమ్మిది జీవరాశులకు ఈ విలువలు లేవు తెలియవు ఇన్స్టింక్స్ ప్రకృతి ప్రసాదించినటువంటి ఆలోచనల్ని బట్టి అవి ప్రవర్తిస్తాయి వాటికి ఒక రీజను సీజను అంటూ ఉంటుంది ఇంత తెలియగల మనిషికే లేవు ఇది చిత్రమైన పరిస్థితి అవునా అసలు జీవితం అంటే ఏమిటి నన్ను డిస్కస్ మొన్న డిస్కస్ చేశాం అసలు జీవితం యొక్క పర్పస్ ఏమిటి పుట్టినా రోజు రోజు చనిపోతున్నారు కదా పదని మనందరం కలిసి చనిపోదామని అందరినీ చంపేస్తే ఏమవుతుంది షంగిస్ఖాన్ లాంటి నియంత హిట్లర్ లాంటి నియంత లేదు రెండు ప్రపంచ యుద్దాలకు కారణమైనటువంటి వ్యక్తులు చేసిందేమిటి ఎలా కూడా చేస్తావు కదా ఎలా నిరంపుతున్నా ప్రీల్ అవుతావు ఎందుకు మీకు అర్థమవుతుందని చెప్పేది respect inherent dignity of the human life niyate telite atlo galavadu kaakapochu neku unnatu andamaina roopamo rango marokato lekapochu avuna but vadiki jeevinche hakku undi you have no right to say that the other person has no right to live oh adeyuto chakri keertana utadu keetha ante paatlaanti dootu undi బృందావనంలో కృష్ణుడు అల్లరి చేస్తున్నాడని గోపికలందరూ వెళ్లి యశోధకుడు కంప్లైంట్ చేస్తారట అమ్మా ఉండలేకపోతున్నావు అవి బాబు ఏమిటి అల్లరి పిచ్చి మాకు అని చెప్పని అప్పుడు ఆవిడ సమాధానం చెప్తుందట నేను మీ వలనే నెయ్యమైన అయ్యను అని ఏంటమ్మా అంటే ఎస్ ప్లీజ్ తలుపులు తొంగి చూసి అలవాటు చిన్నప్పటి నుంచి ఉంటుందేమో ఏమిటండి చెక్కింగ్ అలాంటప్పుడు ఏం చేయాలంటే ఓ మైక్ బయట పెట్టి క్లాస్లో జరుగుతున్నది వినిపించేటట్టు శబ్దం వస్తూ ఉంటే ఏదో జరుగుతున్నట్టు నిశ్శబ్దంగా ఉంటే సంతాప సభ అనుకు లోపలికి వచ్చి సో ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి వాట్ ఆర్ ది వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ అది మన అసలు టాపిక్ అనుకోండి వై వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ నీడెడ్ ఫర్ లైఫ్ ఒక చక్కని అర్థవంతమైన ప్రయోజనవంతమైన ప్రభావోపేతమైన జీవితం జీవించడానికి విలువలు అవసరమా అనవసరమా మరి ఇతరత్ర జీవరాశికి లేనప్పుడు హ్యూమన్ బీయింగ్స్ మనుషులకు ఇంత తెలియగలవాళ్ళమని మనం అనుకుంటున్నాం కాబట్టి వీళ్లకు ఉన్నటువంటి విలువలేమిటి మానవతా విలువలేమిటి అనేటువంటి ప్రశ్నలకి కొన్నింటికి నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి ఏమిటంటే vacuums do not exist in a vacuum shunya nlo vilvalu undavo sojam ante ne edi leindani meeku telusu they come out of the beliefs we hold about the world ee prapancham emiti srushte emiti devudu emiti vere emiti matham emiti poni mathamo devud ane antu nilo geethalo adda geethalo giskokapoyina asli srushti gurinchi oka divya chaitanyam gurinchi manaku unnatu ante avagaahana emiti paapa emiti punya emiti nashtame emiti kashtame emiti sukha emiti dukha emiti మనకు సుఖం కావాలని కోరుకునే మన మనస్తత్వం ఎదుట వాళ్లకు దుఃఖాన్ని కలిగించేందుకు ఎందుకు సిద్దపడుతోంది ఎదుటవాళ్లు నన్ను సుఖపెట్టడం వాళ్ల బాధ్యత చెప్తున్నప్పుడు మరి నా బాధ్యతలు నాకెందుకు గుర్తుకు రావటం లేదు ఇలాంటి ప్రశ్నలన్నింటి అందులో అవకాశం వై నీడ్ అండర్స్టాండ్ వై పీపుల్ హోల్డ్ డిఫరెంట్ వాల్యూస్ అండ్ వై దే బిహేవ్ డిఫరెంట్ చాలా సందర్భాలలో మనం చూసుంటాం ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు అక్క చెల్లెలకి ఒకే రకమైనటువంటి యాక్టిట్యూడ్స్ ఉంటాం ఒక చాలా తేలిక అబద్దాలు చెప్పేస్తారు ఒక చెప్పగదా నాన్న కోపడతాడు అమ్మ కోపడుతుంది లేదు నేను చెప్పాను ఏమైనా సరే నేను చెప్పను ఎందుకు వస్తున్నాయి మీ తేడాలు నిజానికి ఒకే రక్తం పంచుకు పుట్టారు మీరేమనుకోకపోతే కవలల్లో కూడా ఈ డిఫరెన్సెస్ స్టడీ చేసిన స్టడీ చేశారు అబ్నార్మల్ సైకాలజీ మనకు అక్కడక్కడా కనబడుతూ ఉంటుంది వాల్యూస్ కాన్స్టిట్యూట్ ది రూట్ అంటే పునాదు ది సోర్స్ ప్రమూచ్ అవర్ థాట్స్ వాల్యూస్ యాక్షన్స్ అండ్ సెన్సిటీ ఒక వ్యక్తి ఒకలా ఎందుకు ప్రవర్తిస్తాడు మరోలా ఎందుకు ప్రవర్తించాడు కన్సిస్టెన్సీ ఉందా అన్ని సందర్భాలలోనూ ఒకలానే ప్రవర్తిస్తున్నాడా లేక ఈయన నా బంధువు అయితే ఒక నిర్ణయం నా బంధువు కాకపోతే ఒక నిర్ణయం లంచం ఇస్తే ఒక నిర్ణయం ఇవ్వకపోతే ఒక నిర్ణయం ఇలా రకరకాల ఇన్కన్సిస్టెంట్ డిషన్స్ ఎందుకు మనిషి తెలివిగలవాడు ప్రవర్తించవలసిన తీరేనా సెన్స్ ఆఫ్ మొరాలిటీ దగ్గర డిస్టింగ్విష్ రైట్ ఫ్రమ్ రాంగ్ ఏది ఒ ఏది తప్పో తెలుసుకోవటానికి కాపిటేటివ్ కాంపోనెంట్ అంటారు ప్రిపేర్ టు యాక్ట్ అకార్డింగ్లీ తెలిస్తే సరిపోదు తెలిసిన దాన్ని మనం అమలు పరచవలే అది బిహేవియల్ కాంపోనెంట్ అంటారు హౌ యు ఫీల్ అబౌట్ ఇట్ ఇప్పుడు ఉదాహరణకి ఈ వస్తువు నాది కాదు ఇది దొంగలించానని అనుకుందాం నాది కాదని తెలుసు దొంగిలించకూడదు కానీ దొంగలించాను దొంగిలించాక హైఎం ఫీలింగ్ అబౌట్ ఇట్ అసలు ఒక్కటే తీసుకున్నాను ఇంకో రెండు మూడు తీసుకుంటే బాగుంటేది అని అనుకుంటున్నానా తీసుకుని రాత్రంతా నిద్రపట్టగా రెండో రోజు పొద్దున పొద్దున్నే అరగంట ముందు వచ్చి అక్కడ పెట్టేసేసి ఎవరు తీశారో నాకు తెలియదు నేను తీసుకోలేదని పాప ప్రక్షాళన చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నానాబుల్ టు గెట్ ఇట్ తప్పు చేయటం తప్పు తప్పు చేశాక ఎలా ఫీల్ అవుతున్నాను సమర్థించుకుంటున్నానా లేక తప్పు కాబట్టి ఐ వి లేదు ఎక్స్ట్రీమ్లీ సారీ నేను నా దనుకుని తీసుకెళ్లానండి సారీ మీద తీసుకో అపాలజైసింగ్ అప్పుడు ఏమైనా తీసుకెళ్లేమా చేస్తారు చాలా మంది ఉంటారు తప్పు చేసి డబ్బా ఇస్తారు కొడతావా అది తీసుకుని దరబలు కొడతా ఏమనుకుంటున్నావు ఉన్నారు రకరకాల మనుషులు కనబడతారు సమాజం సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రో సోషల్ బిహేవియర్ లేదా నలుగురితో పంచుకుంటూ కలుస్తూ కలివిడిగా ఉండటం కాదు అది మాత్రమే కాదు సంథింగ్ మోర్ ఇట్ ఈస్ లాస్ట్ జస్ట్ హ్యాబిట్స్ ఆఫ్ పొలైట్నెస్ ప్లీజ్ థ్యాంక్ అని అంటమే కాదు అవునా ఏదో సినిమాలో నాకు గుర్తుంది ప్లీజా నేను మీ పర్స్ తీసుకుంటాను ఏమనుకో మాకండి కాలారుల క్రితం ఒక చోకు చిన్నప్పుడు చదివాను అర్థమై చావాల తర్వాత అర్థమైంది ఏమిటి తెలిసిన ఓ పెద్ద మనిషి వస్తుంటా అట్ట రాత్రి తొమ్మిదిన్నర పదో పదిన్నర ఐదున్నర సందులో ఇటువైపు ఇద్దరు వస్తుంటారు నమస్కారం సార్ అంటాడు నాకు ముక్కుమోహన్ తెలియదు ఎవరు నమస్కారం పెడుతున్నాడు అష్టమే ఉంది తప్పేము నమస్కారం పెడుతున్నా నమస్కారం పెట్టదు కదా ఆయన నమస్కారం పెట్టారు సార్ ఆయన దగ్గరేమో ఓ కత్తుందండి నా దగ్గరేమో ఓ పిస్టల్ ఉందండి ఈ రెండింటిలో ఏది వాడరామా మీద ఆలోచించుకుంటున్నాం సార్ మీరే కనుక సలహా చెప్తే మీరు చెప్పినట్టు చేస్తాం సార్ అన్న ఏమన్నా అర్థమైందా అర్థం కాలేదా వెంటనే ఉడుకు ఇద్దరు వాడు కత్తు అంటున్నాడు వాడు పిస్టోల్ అంటున్నాడు అని చెప్పని బాబా బాబా అబ్బాయి ఏం లేదు సార్ మీరు హాయిగా క్షేమంగా ఇంటికెళ్ళాలని మేము అనుకుంటున్నాం ఆ ఏదో గడియారం ఉంగరాలు పర్సు కళ్లదాలు ఇవన్నీ ఉన్నాయి కదా మా కళ మా గన్కి పనుండదు మా కత్తికి పనుండదు అని చెప్పని ఎంత పొలైట్ గా ఎంత మర్యాదగా అడిగారు చూశారా అదా విలువలంటే అదా మరి ఆ పొలైటిక్స్ ఆ థ్యాంక్ యూ ఇట్స్ నాట్ జస్ట్ క్యారెక్టర్ ట్రైట్స్ హానెస్టీ జనరాస్టీ కాదు సార్ అది కాదంటున్నారు ఇది కాదు అంటున్నారు అదే అది తెలుసుకోవటమే ద్రాక్షపాకం నారికేళ్ల పాకం సరే ఇంకో మూడు నాలుగు ఉన్నాయి కానీ ఈ రెండు పాకాలకి తేడా ఏంటి ద్రాక్ష పాకం అంటే చాలా తేలిగ్గా కడగాలి కడకపోతే ఇన్సెక్టిసైడ్స్ అవి స్ప్రే చేస్తారు కదా ముందు చెడిపోతుంది ద్రాక్ష నోటో వేసేసుకోవచ్చు సీడ్లెస్ అయితే విత్తనం వేయాల్సినటువంటి శ్రమ కూడా ఉండదు నారికేళ్ల పాకం అంటే అర్థం ఏంటి చాలా ఆపరేషన్స్ ఉన్నాయి ఆపరేషన్స్ అయితే తప్ప కొబ్బరికాయ కొట్టడానికి దొరకదు కొట్టిన తర్వాత జాగ్రత్తగా కొట్టి నీళ్లు చిన్నపోతాయి ఆ లోపల కొబ్బరి దక్కించుకోవాలి ఇంత శ్రమ గాని మనకు దొక్కదు మరి మనం చెప్పే పాఠం నారికేళ్ల పాకం అని ద్రాక్షపాకం తెలియదు మీరు ఆలోచించండి నేను మాత్రం నారికేళ్ల పాకం చేస్తున్నాను ఇందాన్ని నేరుగా సూటిగా చెప్పకుండా నా పాఠాన్ని నేను నారికేళ్ల పాకం చేస్తున్నాను కానీ నిజానికి పాఠం ఎలా ఉండాలి ద్రాక్ష పాఠం అంటే బాగుంటుంది ఎ వ్యాల్ మస్ట్ నాట్ ఓన్లీ విండ్ చెరిష్డ్ అవునండి సత్యభైవ జైతే చెప్పేశాం ప్రతి కరెన్సీ నోటు మీద త్రీ లయన్స్ సింబుల్ ఎక్కడెక్కడుందో ఉంది పాటిస్తున్నావా తెలుసా చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పింది ఓసారి బదిలించినప్పుడు అమ్మ కొట్టింది భయం అమ్మ అంటే భయం నీదేం చెప్పాలన్న జహాస్ ఏర్పడదా అన్కంట్రోల్డ్ ద చెరిష్ చాయిస్ మస్ట్ బి యాక్టెడ్ ఆన్ తప్పు ఒప్పు తెలుసుకున్నప్పుడు ఏది ఒప్పో అది చేయాలి అండ్ ఇట్ నాట్ మస్ట్ బి యాక్టెడ్ ఓన్లీ వన్స్ ఒక్కసారి కాదు బట్ రిపీటెడ్లీ అండ్ కన్సిస్టెంట్లీ ఇన్ దట్ నీకొక్కసారి ఇది ధర్మం ఇది సత్యం అని తెలిసిన తర్వాత ఆ చంద్రతారాత్కము ఆఖరి క్షణం వరకు అది పాటిస్తూ ఉండటం అనేటువంటిది మీ స్వభావం కావాలి సహజంగా చాలా సీరియస్ గా ఉందా నచ్చుతుంద పోని చాలా సీరియస్గా ఉంది కదా ఒక ఆయనకు ఒక గయ్యాలి భార్య ఉండేదా అంటే ఎంతమంది భార్య సార్ రెండో గయ్యాలి కాదా వెద ఉండవు సడగ్గా ఒక ఆయన ఒక భార్య ఆ భార్య గయ్యాలి భార్య ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం సరే ఈయన ఏమన్నా వినేది కాదు ఏదో పాపం వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఆయనకు ఒకసారి పాత కథ అందుకని ఆ ఊళ్ళో నాటకాలు వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు ఆరు నెలలకు ఒకసారి వచ్చి నాటకాలు వేసేవాడు సత్యరిశ్చంద్ర నాటకం వేస్తున్నారు తను అనుకున్నాడు ఈవిని కనుక తీసుకెళ్లి చూపిస్తే ఎంత అనుకోవా మహారాణి అయినప్పటికీ కూడా కష్టాల్లో ఎంత భాగం పంచుకుంది అని చెప్పని రాత్రికి మనం నాటకానికి వెళ్దాము అని అంటే అడకడక అడిగాడు పోండి అందే ఉంది పోతే అని చెప్పారు ఆ రోజుల్లో మీరు తెలుసో తెలీదు ఊళ్ళల్లో రాత్రి పది పదిన్నర భోజనాలు అయిన తర్వాత మొదలెడితే తెల్లాడదా ఉన్న మూడు నాలుగు దాకా నాటకం సరే ఏదో నాటకం అంతా అయిపోయింది అనకుండా చూశాడు మాట మాటి గమనిస్తున్నారు సీన్ చూస్తున్నాడు జోడ్లో రియాక్షన్స్ చూస్తున్నాడు ఇంటికి వచ్చేసారు తెల్లాడింది కాబట్టి పడుకున్నారు పొద్దున్న లేచి మధ్యాహ్నం కూర్చున్న తర్వాత నాటకం అన్నాడు నాకు తెలిసిన కథే కదా బాబు ఏముందండి సచహరిశ్చంద్రుడు మహారాజు మహారాణి అని పాపం వీడు ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి నేను లాగా అవస్థపడ్డాని అటా నా వస్తూ ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క సెంటెన్స్ చాలా స్టడీడ్ గా మెజర్డ్ గా రిలీజ్ చేస్తున్నాడు దీని తర్వాత కష్టంలో సుఖంలో ఎలా పాలు పంచుకుని తెలుసా అన్నాడు చూశాను అసలు భార్య అంటే అలా ఉండాలి అన్నాడు ఈ మొహంలా ఉంది ఆవిడకున్న నేను నగదు చీరలు కనుక నాకు ఎప్పుడన్నా పెరికా పెడితే నీరు అలానే ఉంది అప్పుడు నన్ను ఒబిడియంట్ గా ఎక్స్పెక్ట్ చేయాలి అలా నగలు పెట్టలేదు చీరలు పెట్టలేదు ఆవిడ చెప్పేట్టు నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను విలువలు అంతేరండి వీడు పాపం డబ్బు ఖర్చు పెట్టి ఇద్దరు నాటకం చూపించి అవునా హీ వాంటెడ్ డ్రైవ్ హోమ్ ఎ పాయింట్ అండ్ వాట్ షీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇది జీవితం ఒకసారి అనుకుంటూ ఉంటాం అందుకని రిపీట్ కన్సిస్టెన్సీ లైఫ్ అని చెప్పని చెప్పారు భూతద్దం పెడితే కనబడతాయని అనుకుంటున్నాను ఎక్కడన్నా మీకు కనబడితే విలువలు నాకు ఒకసారి తప్పుడు పెట్టండి వచ్చి చూస్తాను అలా ఉంది పరిస్థితి ఈజ్ హ్యాపీనెస్ వెరీ ఫార్ అడే ఆర్ వెరీ నియర్ గు మనిషి మేధా సంపత్తితో సాంకేతిక పరిజ్ఞానం వల్ల కంటికి కనబడని చిన్న నలుసంత ఉన్నటువంటి వాటిని మైక్రోస్కోప్ లో పెట్టి వేల రెట్లు పెద్ద చేసి చూడండి నేర్చుకున్నాడు చాలా పెద్దది నిజానికి కానీ చాలా దూరంలో ఉన్నాయి అందుకని కనపడదు వాటికి ఒక టెలిస్కోప్ ఏర్పాటు చేసుకున్నాడు అంతర్ముఖుడై నిన్ను అర్థం చేసుకోవటానికి ఏ స్కోప్ అత్యంత చిన్నమైనవి కనబడేటట్లు చేసుకున్నావు కనబడకుండా అత్యంత దూరంగా ఉన్నవి కనబడట్టు చేసుకున్నా ఉన్నావు మరి నిన్ను నీవు తెలుసుకోవడానికి నువ్వు ఏ స్కోప్ సృష్టించావు ఏ ఇన్స్ట్రుమెంట్ ను సృష్టించావు మరి హ్యాపీనెస్ దూరంగా ఉందా దగ్గరగా ఉందా నిన్న మీకు చిన్న టేబుల్ ను హండ్రెడ్ కి స్కోర్ అన్నా కదా ఇప్పుడు ఊరికే మాట కళ్ళు మూసుకోమంటే మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది కాని మూసుకోమని ఎందుకంటే వినని వాళ్ళు ఉన్నారు ఓ పని చేద్దాం ప్రస్తుతం యాభై కన్నా ఎక్కువ మార్కులు అంటే మీరు ఐఎమ్ హ్యాపీ మార్కులు ఎన్ని అని అడిగితే సెల్ఫ్ స్కోర్ అనమాట యాభై కన్నా ఎక్కువ ఇచ్చుకుంటున్న వాళ్ళు చేయొద్దండి వేరే వాళ్ళు ఎత్తారు కాబట్టి మనం ఎత్తకపోతే బాగుండదని మాత్రం వద్దు అంటే హ్యాపీనెస్ ఈజ్ ఫార్ ఏవేనా నియరా ఎనభై కన్నా ఎక్కువ మార్కులు ఇచ్చుకుంటున్న వాళ్ళు చేయొద్దండి సంఖ్య తగ్గింది వాస్తవం తెలుస్తోంది తొంభై కన్నా ఎక్కువ ఇచ్చుకుంటున్నవాళ్ళు నూరు తొంభై తొమ్మిది ఆ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అదృష్టవంతుడు అయ్యా ఇది ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుందటండి ఆనందం అది ఇంటర్నలా ఎక్స్టర్నలా is such an else they don't you think we will redefine our method of dealing with things people and circumstances even in syllabus lo unde i got saying anukuntunna na kapala point are you ready for something koncham aalochinchadaniki siddha padara సముద్రంలో అలలు ఎలా నిరంతరాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ జీపీఎర్ లో త్రీ సిక్స్టీ సిక్స్ వస్తూ పోతూ ఉంటాయో అలా మన మనస్సులో ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి నిద్రపోతున్నప్పుడు కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి నిద్రపోతున్నప్పుడు వచ్చే ఆలోచనలే కలదు లేదు సడన్ గా ఉన్నట్టుండి ఏదో భయమని మనం తప్పిమని లేచుకొచ్చుంటాం అది ఆలోచనేగా అక్కడ ఏమైనా మనం ఏదో కదలిక అనిపించింది మనకు దేవచ్చింది పులి రాలేదు సింహం రాలేదు ఏమీ లేదు నీడ కూడా లేదు ఎందుకు అనిపించింది ఇవి మన ఆలోచనలు ఇలా నిరంతరము వస్తూ పోతూ ఉండేటువంటి ఆలోచనలే మన ఆనందానికి కారణమై మన బాధకి కారణమైనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మన ఆలోచనల్ని ఫిల్టర్ చేసి మనస్సులోకి ఆహ్వానించుకోవాలో అర్థం చేసుకోండి నేను చెప్తున్నది ముప్పై ముప్పై ఏడు ఏళ్ళున్న మీకు కాదు మీ ద్వారా మీరు ఇంకో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పాఠాలు చెప్పబోతే ఇంకో ముప్పై జనరేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి నేను చేరుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను what i am teaching may not be necessary for you are mature enough to know all this me course and kad ne cheptunadu ee program moodu varala program ku vachinanduku meer velli malli meer paathalu jetto 20 ellu 25 ellu meer cheptaru kada aa 20 25 tarala vidyarthulaku generations of students ki meer cheppatan kosam kavalsina points le cheppadani prayatnam chestunna id direct vi kosam ani maatram anukokandi endukaya education to develop the skills and confidence they need to strengthen their societies సమాజాన్ని బలపరచటానికి కావలసినటువంటి ఆత్మవిశ్వాసము నైపుణ్యాలు కావాలి బ్రేక్ ది సైకిల్ ఆఫ్ పవర్టీ ఈ దరిద్రం ఈ దారిద్ర్యాన్ని వదలగొట్టాలి బిల్డ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ ఇన్ దియర్ కమ్యూనిటీస్ తమ సమాజంలో శాంతిని సమృద్దిని సృష్టించటానికి బేదరికాన్ని పారద్రోలటానికి కావలసినటువంటి నైపుణ్యాలు కావలసినటువంటి మానసిక స్థితి కావలసినటువంటి విలువలతో కూడిన జీవితం నేర్పించడం కోసం ఎడ్యుకేషన్ కావాలి మరి అలాంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలుగుతున్నామా మేధావులు పెద్ద పెద్దవాళ్లున్నారు ఏం చేస్తున్నారు రాజకీయాలు కలుషితం అవినీతి అసమర్థత ఈ మధ్య నగదు బదిలీ పథకం అని ఏదో అప్పుడప్పుడు పేపర్లు కాదు మీరు అవును మిలో పేపర్లు ఎంతమంది చదవని ఒకసారి చేయొద్దండి పర్వాలేదు నేనేమో అనుకోను పేపర్లు చదవని వాళ్ళు నష్టమే లేదు మిగిలిన వాళ్ళు చదువుతారు కదా ఈరోజు పోలేమా ఈ రోజు పొద్దును ఇవాళ పొద్దున్న చూసి రమ్మనమని చెప్పానా నేను ఎప్పుడు చదువుతారా చదవరా అని అడిగాను ఇప్పుడు నగదు బదిలీ పథకం అంటే ఏదో కొంత ఐడియా ఉంది కదా ఇవాళ పొద్దున ఈనాడు పేపర్లో సెకండ్ షీట్ లో కింద రైట్ హ్యాండ్ బాటం కార్డు లో కార్టూన్ పడింది రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారట అవును ఆ కమిషన్లు మనం అడగటం వాళ్ళు ఇవ్వటం లెక్కలు చెప్పడం ఎందుకు మనకు కూడా నగదు బదిలీ పథకం అమలు చేస్తే సరిపోలా అని ఏమన్నా అర్థమైందా రాజకీయ నాయకులకు నగదు బదిలీ పథకం కనుక అమలు పరుస్తే సరిపోతుంది కదా ఎందుకు కాంట్రాక్టులు మనం అడగటం వాళ్ళు కమిషన్ లేవు నగదు అంటే అఫీషియల్ గా అకౌంటబుల్ ఆ తర్వాత ఇన్కాడ్ ఉంటాయి కదా ఇప్పుడు పది లక్షల లంచం తీసుకుని నాలుగు లారీలు సిమెంట్ పంపించమన్నాడు కదా అది వేరు the goal of education is to enable the lives of students for producing articulate expressive thinkers and lifelong learners that are socially responsible resilient and active citizens of the world we want active citizens of the world resilient and what means sir resilient you never, you never change from your standing point never change you never shall టీ ఆర్ హౌ ఎక్స్ప్లెయిన్ తన తత్వాన్ని స్వభావాన్ని పోగొట్టుకోకుండా ఒకటి రైట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బంతిని తెరకేసుకుంటే అనుకోండి ఏమవుతుంది ఎంత ఫోర్స్తో కొడితే అంత పైకి లేస్తుంది అంటే ఆ బంతికి ఎగిరే గుణం ఒకటి ఉంది మీకు అర్థమైంది కదా ఈ రెసిలియన్స్ అంటే నాట్ గెటింగ్ డిస్కరేజ్డ్ not getting affected but coming back to the position of its nature demonstrating its nature ante apajayalu eduraina ibbandulu eduraina nirutsaham eduraina nirutsaha padakunda taanu nammina viluvalanu amalu parachi chesi chupinchi sadhincheyatu vanti guram మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ఆ తర్వాత కాలిటీ రిక్షణ చదువుకోండి మరి అవునా యాక్టివ్ సిటిజన్స్ ఆఫ్ ది వరల్డ్ మరి పాసిబిలిటీ ఆఫ్ లైఫ్ ఓపెనింగ్ రోడ్స్ ఆఫ్ డిస్కవరీ అండ్ హెల్పింగ్ అదర్స్ టు అండర్స్టాండ్ దిమ్సెల్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలగాలి టు అండర్స్టాండ్ అదర్స్ ఇతరులను అర్థం చేసుకోగలగాలి లీవ్ గుడ్ లైఫ్ మేకింగ్ ఏ పాజిటివ్ డిఫరెన్స్ త్రూ హూ అండ్ హౌ నే ఎలాంటి వాడినైనా నేను ఐ మస్ట్ మేక్ ఎ పాజిటివ్ డిఫరెన్స్ టు ది సొసైటీ ఆ వ్యక్తి వల్ల ఈ మార్పు సాధ్యం మీరేమనుకోకపోతే రాజా రామ్మోహన్ రాయ్ గారు కనుక మనం చదువుకున్నా చిన్నప్పుడు హిస్టరీలో ఆయన ఉండుండకపోతే ఏమై ఉండేది సతీ సహగమనాలు ఇంకా నడుస్తుండేవి కదా ఓ పాయింట్ అర్థండి మనకి అలానే మరో వ్యక్తి లేకపోతే ఇది జరుగుండేది లేక ఇది కొనసాగుండేది లేక ఇది అయి అని అంటే ఎట్రిబ్యూట్ టు దట్ పర్టికులర్ పర్సన్స్ ఎఫర్ట్ that this has come about, this has happened, otherwise this would not have happened in Japan. Pajyam Devanala Abhayyadirinchi, swatantra samanam bharat deshanlo, elokasthaylo, jaruvutuneyon. Yavari hayam lo, yavari koonika valla, you know, swatantra vachin di? What the towering personality? Gandhigar. Ifpura mano gandhigar in pere jepinandu valla, nekhrugar in takku chesnetta, మౌలానా అబ్దుల్ కలాం ని తక్కువ చేసినట్ట నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని తక్కువ చేసినట్టం చేస్తున్నామంటే ఆ ఉన్నటువంటి ఆ టైంలో అవునా అనుకూలంగా ఉన్నటువంటి ఆ సానుకూల పరిస్థితుల్లో ఎవరు నాయకత్వ లక్షణాలను చూపించి ఎవరు ఆ ఖ్యాతిని దక్కించుకున్నారో ఆయన్ని సరే ఆయన పాపం చంపేశారు అది వేరే విషయం అనుకోండి ఆయన మనం జాతిపిత అన్నాం ఏదో ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్న గాంధీ గారి పేరు చెప్పుకుంటున్నాం సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ యూ వాంట్ టు మేక్ థి సొసైటీ ఇన్ విచ్ యూ ఆర్ లివింగ్ నీ సమాజానికి నువ్వు ఏ తేడా ఏ మార్పు కలిగిద్దామని చెప్పి నువ్వు అనుకుంటున్నావు దానికే కావలసిన దృఢ నిశ్చయం నీలో ఉందా డెమోక్రటిక్ సొసైటీ ప్రజాస్వామ్యం నన్ను చెప్పాను కాంటువల్ గా ప్రజాస్వామ్యం కాబట్టి మైనారిటీ కమ్యూనిటీకి చెందినప్పటికీ సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ దిస్ కంట్రీలో పుట్టినటువంటి న్యూస్ పేపర్లు అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో చదువు కొనసాగించినటువంటి అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మనం అన్ని పార్టీలు కలిసి ఎన్నుకున్నాయి గర్విస్తున్నాం అట్లాంటి వ్యక్తి ప్రెసిడెంట్ అని మరి బాబు రాజేంద్ర ప్రసాద్ దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ వరకు గోల్డ్ తమది ప్రెసిడెంట్స్ ఉన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి మేధావి కూడా ప్రెసిడెంట్ గా ఉన్నారు మనకు నేను ఎవరిని తక్కువ చేసి చెప్పటంలా నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నా అబ్దుల్ కలాం ఏం చేశాడు తెలిసిన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏ ఊరికి వెళ్లినా ఆ ఊళ్ళో కాలేజు స్కూలు అక్కడికి వెళ్లి ఆ పిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యి కమా డ్రీమ్ డ్రీమ్ దిగ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ మేక్ దిస్ మేక్ దాట్ లీడ్ ఇండియా ట్వంటీ అని చెప్పిన హడావిడి చేశాడు మిగిలిన ప్రెసిడెంట్ చేయలేది ఆ ప్రభావం మీకు కనబడుతోందా మీరేమనుకోకపోతే అంటే ముసలాళ్ళ మీద కోపం కాదు నేనే ముసలాడిని నా కోపం ఎందుకు అమెరికన్ ప్రెసిడెంట్ వయస్ ఎంత రష్యన్ ప్రెసిడెంట్ వైఎస్ఎంతా వాళ్లు నడుస్తూ ఉంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు పెడుతున్నటువంటి వాళ్ల మేధా సంపత్తి చూస్తూ ఉంటే మన దేశం ఎందుకు ఇలా ముసలి వాళ్లతోనే కుంగిపోవల్సి వస్తోందో మీకు ఎప్పుడన్నా అనిపించిందా అనిపించినట్టయితే డెమోక్రసీని రక్షించుకోవడానికి ఏం చేయాలో ఆలోచించడానికి కొనుక్కోదు యూ నీడ్ ఎ ప్రాపర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎంతూజియాజం ఆఫ్ ది యంగ్ అండ్ ది మెచ్యూరిటీ ఆఫ్ ది ఓల్డ్ ఇప్పుడు ఇంట్లో ఏమైనా ఫెయిల్ అనుకోండి ముసలాయన అవునా ఆయన చంపేస్తామా ఇంట్లో చెల్లిపోమంటామా అన్నాం కదా ఎవరికి ఏది ఎవరి నుంచి ఏది నేర్చుకోవాలో ఎంత వాడుకోవాలో అలా వాడుకోవాలి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే వాళ్ళు కొందరు ఉంటారు రోజుకు ఆరు గంటలకు మించి పని చేయని కొందరు ఉంటారు ఒక సలహా చెప్తే నీకు పదేళ్లు పట్టొచ్చు దాన్ని అమలు చేసి చూపించడానికి నూట ఇరవై ఆరు కోట్ల మంది భారతీయులుంటే ప్రతి భారతీయుడు నా సోదరుడు నా సహోదరి అనేటువంటి భావన నీ మనసులో రావాలి రాకపోతే డెమోక్రసీ సక్సెస్ కాదు స్వామి వివేకానంద ఒక చోట అంటాడు అవును నన్ను వెళ్ళారు కదా రామకృష్ణ మఠం ఏమనిపించింది కదా ఏమన్నా వాళ్ళు ఏమన్నా పుస్తకం ఏమన్నా ఇచ్చారా మీకు ఏమి ఇచ్చారు ఆదర్శ ఉపాధ్యాయుడు టీచర్స్ కదా మీరు అందుకని ఇచ్చారు హైదరాబాద్ వాళ్ళు కొందరు ఉన్నట్టున్నారు వేరే ఊళ్ళ వాళ్ళు మీ ఇష్టం నాలుగు రూపాయలకు ఒక పుస్తకం దొరుకుతుంది వివేకానంద హిస్ కాల్ టు ది నేషన్ ఇచ్చారా గాడ్ బ్లెస్ యూ అది చదవండి అదొక్కటి చదివితే చాలు మీకు ఇంకేమి చదవక్కర్ల వివేకానంద ఒక చోట ఒక మాట అంటాడు భారతదేశంలో ఒక్క కుక్క ఒక్క పూట పస్తున్నా కూడా ఐ విల్ హోల్డ్ ఎవ్రీ ఇండియన్ రెస్పాన్సిబుల్ అని చెప్పను అంటే ఆయన కుక్కల గురించి మాట్లాడాడు సార్ మన గురించి కాదు కదా అనిపమానంటే ఒక్క కుక్క కూడా పస్తుండకూడదు ఇప్పుడు నేను ఎక్స్ప్రెన్షన్ ఇస్తా అర్థం చేసుకోండి లక్షల టన్నుల ఫుడ్ గ్రెయిన్స్ గోడౌన్స్ లలో ఉంటాయి ఇక్కడ వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తిండి తిప్పలు లేకుండా పస్తులు ఉంటున్నారు ఎక్కడ డెమోక్రసీ అండి are able to understand we'd annintiki dooranga mana msc techukona subject techukona subject lo paatham cheptu mana pillalu pass avuthunnaru aniponi urukuntunnamandi expecto undandi samajam eh allachisthe cha santosham the individuals need to be recognized for who they are help to develop their full potential irrespective of where they come from and positively achieve help to achieve their goals vire anko kote ఒక పది పన్నెండేళ్ల క్రితం మంచి పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఎఆర్ రెహమాన్ ఎలా ఉండేవాడు ఫోటోలు ఏమైనా చూసినా గుర్తుందా చాలా ఆర్డినరీగా ఉండేది కదా గమనించారా నేను చెప్పే పాయింట్ అబ్దుల్ కలాం గారు ఎలా ఉండేవాడు కదా అంటే రూపురేఖలకి తెలివికి వ్యక్తిత్వానికి సంబంధం ఉందా ఈ ఒక్క పాయింట్ మనం గుర్తుంచుకుంటే వాట్ రైట్ వ్యూ హావ్ టు డిస్క్రిమినేట్ అమాంగ్స్ ది స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ ఎనబై పర్సెంట్ వచ్చినవాడు వాడి పక్కనే నలభై ఆరు పర్సెంట్ వచ్చినవాడు వాడి పక్కనే కంపార్ట్మెంటల్ పాస్ అయిన వాడు కూడా కూర్చుంటాడు కులం వేరు మతం వేరు ప్రాంతం వేరు తెలివి వేరు ఝాస వేరు జీవితం గురించి అవగాహన వేరు యూ మస్ట్ ట్రీట్ ఎవరి వన్ ఎ అండ్ అని కరెక్ట్ యో పూటలో యోపా ఉందో ఎవడు గొప్పవాడవుతాడు ఎవరు లేట్ బ్లూమర్ మనకు తెలియదు కదా డెమోక్రసీని రెస్పెక్ట్ చేయటం అంటే గ్రాఫ్ మీ తేలిగ్గా అర్థమవుతుంది అర్థమైన వాళ్ళు ఎవరన్నా ఒక్కరు చెప్తే విని సంతోషిస్తాను నా ఎక్స్ప్లనేషన్ ఏమిటో నీ తర్వాత చెప్తా ఆ గ్రాఫ్ చూస్తే మీకేం చెప్పాలనిపిస్తోంది అయ్యా ఎక్స్ ఆక్సిస్ వైఆక్సిస్ అక్కడ ఏమున్నాయో చెప్పాలా సబ్స్టిట్యూట్ మీ తోచింది వేసుకోండి అక్కడ మీరు అన్నది నాకు అర్థమైంది ఏ ప్లస్ బిఎక్స్ ఈక్వేషన్ కూడా మీకు కావాలి తెలుసు అవన్నీ వద్దులే కానీ చెప్పండి ఎవరో ఏదో గొంతెత్తారు స్వామి దయ్యంలో మానవత్వం వస్తే దేవుడు అవుతాడు అవును ఆరో ఇటు పెట్టాను గాని దేవుల్లో మానవత్వం వస్తే దయ్యం అవుతాడని చెప్పడానికి గతంలో ఎప్పుడో రాక్షసత్వం నుంచి మృగత్వం నుంచి పశుత్వం నుంచి ఎవల్యూషన్ లో మానవత్వాన్ని పొంది ఇక్కడి నుంచి పైమెట్టు దివ్యత్వాన్ని పొందడం అనేటువంటి వ్యవహరించటం నాగరికతకు ఒక చిక్షణం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వైయాక్సిస్ లో ఎప్పుడు కూడా ఆ కింద ఉన్నటువంటి వైయాక్సిస్ టైమ్ డైమెన్షన్ అని ఎక్స్ ఏమై ఉంటుంది కదా అంతే ఆలోచిస్తే తెలుసు ఎప్పుడు అంతే విఆర్ ఆల్వేస్ వన్ సెకండ్ లేట్ ఒక్క క్షణం ఆలోచిస్తే అద్భుతంగా తడుతుంది కారణం ఏంటంటే సరే నాది ప్రజెంటేషన్ ఉంటుంది క్రియేటివిటీ ఇన్ టీచింగ్ అని నేను మొన్న చెప్పినటువంటి ఆ వాటిలో దొరుకుతుంది మీకు ఆ ప్రజెంటేషన్ దొరుకుతుంది లెక్చర్స్ రికార్డ్ అనేవి దొరుకుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటుంటే వాళ్ళు చూసుకోండి మీకు అర్థం ఓకే సో ఇదే గ్రాఫ్ని నేను రివర్స్ చేస్తున్నా ఇప్పుడు చూడం ఇప్పుడు నీకేమర్థమైందో చెప్ ఇప్పుడు సరే మళ్లీ మేథమెటిక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ పక్కనట్టు పెట్టు అసలు ఇప్పుడు ఇందాకనే చూపించిన గ్రాఫ్ తో సరిపోల్చి దీన్ని పక్కన పెట్టు కనుక చూస్తే అప్పుడెప్పుడో అనాది కాలంలో హాయిగా రాక్షసులుగా ఉన్నటువంటి మనం దిగజారి దిగజారి దిగజారి మానవ తప్పు ఆ తర్వాత దివ్య తప్పు స్థాయికి అని ఆ గ్రాఫ్ చెప్తా నేను చెప్పడం ఒప్పుకుంటా ఈ ఏది కరెక్టు మళ్లీ వెనక్కి వెళ్దాం కష్టం తెలివి ఎరుక ప్రయోగము ప్రయత్నము సాఫల్యం వల్ల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉండవలసిన స్థితికి ఎదగాల లేక మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏదో సినిమా నాకు గుర్తు లేదు రామారావు గారు హీరో ఫారెస్ట్ ఆఫీసర్ నాగభూషణం అని చెప్పిన ఒక విలన్ అనుకుంటా ఏదో గుర్తులేదు అవునా కాక్టర్ కి ఆ అడవిలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ ఫారెస్ట్ ఆఫీసర్గా ఎవరొస్తారో అతనికి డబ్బు తాగుడు వ్యవహారాలన్నీ పంపించి తను పనులకు అడ్డు రాకుండా ఉండేటట్టు చేసుకునేవాడు అనమాట అది సరే నేను కొత్తగా వచ్చాడు ఫారెస్ట్ ఆఫీసర్గా నేనొకసారి మామూలుగా తన ఓ మంది అసిస్టెంట్స్ తో కావాల్సినవన్నీ పంపిస్తాడు పంపిస్తా నోయింగ్ హార్డ్ ఫుక్ అని పంపించేస్తాడు తీసుకోలేసాడు అంత పంపిస్తేవాడా అంటాడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అంటే అసలు వీడికి ఎవడు పాపానికి కారణం ఆ విలని నిజాయితీగా ఉండి నేను తీసుకోను అని అన్నవాడిని పాపిస్తేవాడని వీడు అంటున్నాడు సరే అది పిట్టు అనుకోలేదు సినిమా డైలాగ్ వదిలిపెట్టాక వై నాట్ బీ అ బ్యాడ్ పర్సన్ ఒక వ్యక్తిగా ఎందుకు చెడిపోకూడదు ఏ పడుతుంది ఎవరడ్డం పడుతున్నారు అంటే సొసైటీ కనుక అంటే అనో అనేవాడమా ఎవరు అడ్డం పడుతున్నారు ఎవరైనా పిలిచి బొచ్చి పెట్టి నాయన చెడిపోవద్దు చెడిపోవద్దు చెడిపోదు అని ఎప్పుడైనా సొసైటీ చెప్పిందా మీకు కాన్షియస్నెస్ ఏదో అంతరాత్మ మరి అంతరాత్మ చెప్పినట్టు ప్రతిసారి వింటున్నామా అవే నేనే ఎక్సెప్షన్ కాదు నేను ఇలాంటి మనిషిని ఉడికి అడుగుతున్నా ఇప్పుడు అంతరాత్మ చెప్పినట్టు వింటున్నామా ఇష్టం వింటున్నాం ఎటో వెళ్లిపోయింది మనసు ఏ సంస్కార బలం చేత నిగ్రహం చేత స్వీయ నిర్ణయం చేత నీవు మంచివాడిగా ఉన్నావో అది నీకు శ్రీరామరక్ష పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఒక ప్రవర్తన అనుకూలంగా లేకపోతే మరో ప్రవర్తన నలుగురు చూస్తున్నారన్నప్పుడు ఒక ప్రవర్తన ఎవరూ చూటం లేదనుకున్నప్పుడు ఒక ప్రవర్తన ఈ ఊర్లో గుర్తుపడతారు కాబట్టి ఒక ప్రవర్తన ఏ సింగపూర్కో గోవాటుకో వెళ్లేవాడు నన్ను గుర్తుపట్టాడు కాబట్టి మరో ప్రవర్తన అర్థం కాంట్రాస్ట్ అది ఇన్కన్సిస్టెన్సీ కదా ఇప్పుడు ఇఫ్ ఐ హింగ్ ఐమ్ బికాస్ ఐ హిసైడెడ్ టు బి దాట్ అంటే అవకాశం దొరికితే అబ్బో అందరూ అలా కాకూడదు అనేటువంటిది అక్కడ ఆల్తారు డిఫరెంట్ ఫీల్డ్స్ లలో వాల్యూస్ డిఫరెంట్ గా ఉంటాయా జనరల్ ఇఫరెన్స్ ఎందుకు ఏర్పడుతోంది విలువల గురించి పోలీస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ సాధారణంగా జడ్జెస్ అంటే అబ్బో న్యాయమూర్తులు న్యాయాధీశులు అని చెప్పని మనం అనుకుంటాం ఆమెతో పేపర్లో పడిందిగా ఐదు కోట్ల రూపాయలు అంత డబ్బు ఎప్పుడు చూశానంటే ఒకసారి చూడలేదు కాబట్టి నేనేమన్నా మాఫ్ చేవ్వటానికే ఒక వ్యక్తి నీకు ఐదు కోట్లు ఇవ్వటానికి సిద్దపడ్డాడంటే వాడు ఎంత క్రైమ్ కమిట్ చేసి ఉండాలి అంటే ఇలా బెయిల్ కనుక ఈ ఇచ్చుంటే ఇది పట్టుకోబడకుండా గనక ఉండున్నట్టయితే రేపొద్దున ఈ న్యాయమూర్తే గనక ఈ కేసు నుంచి తప్పించవలసిన అవకాశం ఉన్నట్ైతే ఆయన ఐదు వందల కోట్లు ఇస్తాను అంటే హాయిగా పుచ్చుకుని తప్పించేసి ఉండేవాడనే కదా అర్థం ఎస్ఆర్ ను మరి ఎలాంటి న్యాయమూర్తులు కావాలి మీకు మీకు అర్థమవుతోందా ఎలాంటి పోలీస్ ఆఫీసర్స్ కావాలి ఎలాంటి ఐఏఎస్ఎఫ్ ఆఫీసర్స్ కావాలి ఇలా మొత్తం సొసైటీని భ్రష్ వ్యవస్థేది రాజకీయాలు అని అర్థమవుతుందా మీకు మీలో ఎవరైనా పార్టీ సూపర్టైజర్స్ ఉండే ఉండొచ్చు కాక నాకు సంబంధం లేదు ఐఎమ్ ఏ టీచర్ ఎకాడమిక్ ఫ్రీడంతో మాట్లాడుతున్నాను అన్ని పార్టీలలో కొద్దిగా ఎక్కువ తక్కువ అవినీతి ఉండొచ్చు వీడేదో పులుగడిగిన ముఖ్యం అన్నట్టు నూరుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పి నేను కానీ మొత్తం సమాజం భ్రష్ ఏ ఒక్క వర్గమైనా అత్యధిక భాగం బాధ్యత వహించాలని మనం అనుకున్నట్టు అది రాజకీయాలు అని చెప్పిన మనం గ్రహించవచ్చు What are the sources from where you may get any idea about ethics and values? And according to my ideas on ethics and values, Now you 소리를 resonance themehs on naszego matter of 5 thousands of monitors from yatid stress to transcends? 3,000 bij u khaasip wahola khaasih otan mo mosvardh ere daya kaayahy semikabh impeta varudh bin? Please bab StormaraPakshiva అంటే ఇక్కడ చోట కొటేషన్స్ వస్తాయి కొన్ని వేగంగా లాగించేస్త ఇంట్లో చదువుకుందరు దాని తర్వాత ఇన్నా చెప్పండి వాట్ డూ యూ థింక్ ఆర్ ది సోర్సెస్ ఫ్రం వేర్ వీ గెట్ ఎనీ ఐడియా అబౌట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ టీచర్ మనుషులు మనుషులు ఒక్క క్షణం పక్కనట్టి పెట్టి రిలీజియన్ ఈజ్ ఇస్ నాట్ ఎ సోర్స్ నాకు అర్థమవుతోందా నేను చెప్పేది అమ్మ చెప్పింది గురే నాన్న రా ఓహో వీడు నాన్న అని అనుకున్నాం మనం చూసాం మన మతం మన మతంలో ఇలా నమస్కారం పెట్టాలి ఇలా పెడతారు మన మతంలో ఇలా అనాలి ఇలా అంటే మన మతంలో ఇలా అనాలి అలా అంటాం అమ్మ నేర్పింది నాన్న నేర్పాడు మరొకరు నేర్పాడు ఆ నేర్పిన పద్దతులు మన యొక్క బ్యాంకులో డిపాజిట్ అయ్యాయి మన ఆలోచనలు మన ప్రవర్తన మీకు అర్థమవుతుందా ఎలా డిసైడ్ అయ్యాయి పెద్దలు నేర్పించారు సమాజం చుట్టూ నేర్పించింది మీకు అర్థమవుతుంది కదా రిలీజియన్ స్ ఆర్ దేర్ అండ్ వై నన్న కాంటెక్చువల్ గా ఈ ప్రశ్న అడిగాను మేము మతం పుట్టిన తర్వాత మనిషి పుట్టి ఉంటే అందరూ ఆ మతం వాళ్లే అయి ఉండేవాళ్లు మనిషి పుట్టిన తర్వాత మతం పుట్టింది కాబట్టి అనేక మతాలు వచ్చాయి డిటో లాంగ్వేజెస్ డిటో కల్చర్స్ కదా ఈజ్ ఎఫ్ లైఫ్ సీకింగ్ గాడ్ ది ఆల్ మై టీస్ట్ ఏస్ట్ అంటూ రెండు పదాలు ఉన్నాయి అంటే భగవంతుని అస్తిత్వాన్ని నమ్మేవాళ్లు నమ్మని వాళ్లు నాస్తికులు అని అర్థం అస్తిత్వాన్ని నమ్మటం అంటే దేవుడు నాడు ఆస్తికులు మళ్ళీ ఆస్తికుల్లో మతాలు వేరుగా ఉండవచ్చు నాస్తికులు అంటే అంటే ఉండదు చిత్రం ఏమిటంటే భారతదేశంలో చార్వాక మతమని మతమని పేరు పెట్టారు గాని అంటే ఏమిటి నాస్తికులు వాడు అంటే దేవుడు లేడు యాక్సెప్ట్ దర్ దెల్ అని గాడ్ ఆర్ ఎన్స్ కానీ అది వేరే విషయం అది స్కూల్ ఆఫ్ లెట్ అస్ డిస్కస్ అబౌట్ త్రీ సీకర్స్ మతం మనకి ఏర్పడింది ఒక్కొక్క మతానికి ఒక్కొక్క మూల పురుషుడు ఉంటాడు క్రైస్తవ మతానికి జీసస్ క్రీస్ట్ అంతకుముందు వేరే కొన్ని వర్షన్స్ ఉండొచ్చు కాక ఇస్లాం మతానికి మహమ్మద్ ప్రవక్త మరి హిందూ మతానికి వెయ్యి తల్లి వెయ్యి కదా శంకరాచారులు మూలమనంటే ఎట్లా వెయ్యేళ్లే కదా అంటున్నాను ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ హీ వాస్ దేర్ కదా ఇప్పుడు బౌద్ధ మతానికి బుద్ధుడు జైన మతానికి తీర్థంకర జైను ఇలా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క మూల పురుషుడు ఉన్నాడు ఇప్పుడు నేను డోంట్ కోట్ మే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ నాకు వివేకానంద ఇన్స్టిట్యూట్ లోనే గెస్ట్ ఫ్యాకల్టీని వివేకానంద ఇన్ఫ్లూయన్స్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ అన్ని అక్కడ ఇఫ్ యు ఆర్ ఎస్ట్ ఆర్ ఎథీస్ట్ డెస్ నాట్ మ్యాటర్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ స్పిరిచువాలిటీ నాట్ రిలీజియన్ అని చెప్పని చెప్తాను చెప్తూ ఇఫ్ యు ఆర్ ఎ హిందూ బికమ్ ఎ బెటర్ హిందూ ఇఫ్ యు ఆర్ ఎ ముస్లిం బికమ్ ఎ బెటర్ ముస్లిం ఇఫ్ యూ ఆర్ ఎ క్రిస్టియన్ బికమ్ ఎ బెటర్ క్రిస్టియన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ గాడ్ బ్లెస్ యూ బికమ్ ఎ బెటర్ హ్యూమన్ ఏ మతమైనా కూడా నీలో దివ్యత్వాన్ని ఆవిష్కరింపచేసుకో మంచివాడవు మానవత్వాన్ని ప్రదర్శించు దయ ప్రేమ కరుణ అనే సద్గుణాలు నీలో ఉండాలని చెప్పిందే తప్ప కొట్టు కొరుకు చంపు తిట్టు అని ఏ చెప్పలేదు ఎస్ఆర్ ఎప్పుడైతే ఇది మనం అంగీకరిస్తామో ఈ మతం గురించి ఒక మాన్యువల్ ఒక ప్రొసీజర్ డూస్ అండ్ డోంట్స్ విధి విధానాలు ఎవరు స్పీకర్స్ ఎవరైతే ఆ అవగాహనకు తెచ్చుకుని బహశా భారతీయ మతంలో భారతీయ సాంప్రదాయంలో ఋషులు వాళ్లు అవగాహన చేసుకున్నటువంటి నాలెడ్జిని ఏదో వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు భగవద్గీత అదే అని చెప్పారు వాళ్ళు చెప్పారు నాకు వేరే మతాల గురించి ఆటే తెలీదు తెలిసిన హిందూ మతం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అర్థమైన తొంగి చూస్తం రెండోసారి నేను తిప్పకిందనుకున్నాడా సరే నేను ఎందుకు ఆగానంటే ఒక్క నిమిషం ఎందుకు ఆగానంటే ఒక మూడు పేర్లు చదివారు కదా ఇద ఆ ముగ్గురి గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం చెప్తే సంతోషిస్తా ఎందుకు ఆ పేర్లు చెబుతున్నానో మీ తర్వాత